ప్రభు అయిన యేసు క్రీస్తునామం పేరుట మీ అందరికీ శుభవందనాములు పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ ఏసయ్యానికి వందనాలు ప్రభ తండ్రి నీ ఘనమైన నామముకే స్థుతులు స్తోత్రములు తండ్రి ఈ గడిచిన కాలమంతా ప్రభా నైనా నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడనవు తండ్రి దివారాత్రములు తండ్రి ప్రభా నీ కంటి పాప కాచి కాపాడి తండ్రి ఈ యొక్క దినముకు తండ్రి ప్రభా నీ నూతనమైన కృప నూతనమైన శక్తి నూతనమైన ఉత్తేజం మా అందరికీ అనుగ్రహించి నైనా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచుకొని తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయమందు నీతో గడిపే భాగ్యము తండ్రి నాయన నిన్ను ఆరాధించే నాయన యొక్క అవకాశము మాకిచ్చినందుకు నీకెంతో వందనాలు నీకెంతో స్తుతులు స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ఎస్ నీకే యుగ యుగములు కలుగును గాక హలెలుయ తండ్రి అవును ప్రభా సమయం పోనీయక సద్వినియోగం చేసుకోమన్నావు ప్రభా అజ్ఞానుల జ్ఞానంతో నడుచుకోమన్నావు ప్రభ కాబట్టే ప్రభా నాయన మాకున్న సమయం కొంచమే అయినా ప్రభా తండ్రి నన్ను ఈ మధ్యాహ్న కాలం అందు ప్రభానైనా ప్రతిదినం ప్రభానాయన నాయన మేము జ్ఞానంతో ప్రభ నీ యొక్క వాక్యాల లేఖనాలు నాయన ధ్యానిస్తున్నాం ప్రభ ఎవరికి లేదు ప్రభ ఈ యొక్క గొప్ప ధన్యత ప్రభ మీరు మాకు అనుగ్రహించినారు ప్రభ ప్రతిదినం మీ తాజా మన్నను మాకు అనుగ్రహిస్తున్నారు ప్రభ మీకెంతో వందనాలు ప్రభా తండ్రి మీకెంతో స్థుతులు స్తోత్రములు తండ్రి నాయన మీకే మహిమ ఘనత ప్రభావములు తండ్రి యుగ కలుగును గాక ప్రభ ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని స్థుతిస్తారో అక్కడ నేను ఉంటానన్నావు ప్రభా తండ్రి నీకెంతో వందనాలు ప్రభ మా మధ్యలో నువ్వు ఉన్నందుకు ప్రభా నాయనా తండ్రి ఇదిగో ప్రభా ఆయన పాఠాల ద్వారా మీరు మహిమ నందండి ప్రభా వాక్యం ద్వారాని స్వరం ద్వారా మాట్లాడండి ప్రభాన అయినా తండ్రి ఈ జరిగే ఆరాధన అంతట్లో ప్రభ మీరే మాకు తోడుగా సహాయకుడిగా ఉండి నాయన మీ నామానికి నాయన మహిమకరంగా జరిగించండి ప్రభా నాయన ఎవరైతే ప్రియులు ఇంకా పార్టిసిపేట్ చేయలేదో ప్రభా వాళ్ళందరూ త్వరపడి పార్టిసిపేట్ చేసుకొని నాయన నీ యొక్క దీవెనలు నీ యొక్క ఆశీర్వాదము ప్రభా నీ యొక్క స్వరం వాళ్ళు వినాలా ప్రభా అలాంటి గొప్ప ధన్యత వాళ్ళకి దయచేయండి ప్రభా నాయన తండ్రి ప్రభా నాయన మీరే మాకు తోడుగా ఉండి నాయన మీరే మాకు నీడగా ఉండి ఈ యొక్క ఆరాధన ప్రభా నీకు మహిమకరంగా జరిగించమని ప్రార్థిస్తూ నా జరేడైన ఏసుక్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ రవి ప్రేదర్ ఒక పాట పాడండి సమీపించలేని తేజసులో నివసించు నా ఏసయ్యా ఎవరు సమీపించలేని జస్తులు నివసించు నా ఏసయ్యా నీ మహిమను ధరించిన పరిశోధులు నా కంట పడగానే నీ మహిమను ధరించిన పరిశోధులు నా కంట పడగానే నై నీ మౌ దోనో ఏ మౌనో నేనే నే మనో ఏ మౌ దోనో నై నే మోనో ఏ మౌ దోనో నేనే మౌ దోనో ఎవరు సమీపించలేని తేజసులో నివసించు నా ఏహలోక బందాలు మరచి నీయ దుటే నేను నిలచి ఇహలోక బందాలు మరచి నీయ దుటే నేను నిలచి నివిచు బహుమతులు స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేలా నివిచు బహుమతులునే స్వీకరించి నిత్యానందముతు పరవశిలా మౌ దునో నై నే మౌ దునో ఏమౌ దోనో నేనేమౌదోనో ఎవరు సమీపించలేని తే చేస్తులో నివసించు నాయేసయ్యా ీ మహిమాను ధరించిన పరిశోధులు నా కంట పాడగానే నీ మహిమాను ధరించిన పరిశోధులు నా కంట పాడగానే e mauduno nene mauduno e mauduno nene mauduno e mauduno nene mauduno నే నేమౌ దోను ఎవరు సమీపించలేని తేజస్తులో నివసించు నాయసయ్యా పరలోకమహిమనుతలచీ నీ పాద పద్మములపై ఒరిగి పరలోకమహిమనుతలచీ నీ పాద పద్మములపై ఒరిగి పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నేచేయు ప్రశాంత వేలా పరలుక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధనం నేచేయు ప్రశాంత వేలా ఏ మౌదు నేనే మౌదు మౌదు నేనే మౌదు ఏ మౌదు నేనే మౌ ను నేనే మౌదును ఎవరు సమీపించలేని కేచరిస్తును నివసించు నా ఏసీ మహిమను ధరించిన పరిశోధులు నా కంట పడగానే మహిమను దరించిన పరిశోధులు నా కంట పడదానే నేనే మౌ దోనో ఏ మౌ దోనో నేనే మౌ ఏ మౌ నేనే మౌ ఏ మౌ నేనే మౌ దోనో సమీపించలేని తెలిస్తులో సించు నాయ్యా జయించి నవారి కలసి నిసింహాసనమునేరగా జయించిన వారితో కలసి చేరగా ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలిచే ఆ శుభవేలా ఎవరికి తెలియనివో క్రొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలిచే ఆ మౌ దులో నేనే మౌ దునో ఏ మౌ దులో నేనే మౌ ఏ మౌ నేనే మౌ దులో మౌ నేనే మౌ దునో ఎవరు సమీపించలే తేజలసు నివసించు నాయ నీ మహిమను ధరించిన పరిశోధులు నా కంట పడగాలి నీ మహిమను ధరించిన పరిశోధులు నా కంట పడగాలి నే నే మౌ దోనో ఏ మౌనో నేనే మౌ ఏ మౌ నేనే మౌ ఏ మౌ నేనే మౌ దోనో సమీపించలేని తేజలుస్తులు నివసించున్నా ఏ సయ్యా నీ మహిమను ధరించిన పరిశోధులు నా కంట పడగానే నీ మహిమను ధరించిన పరిశోధులు నా కంట పడగానే నేనే మౌదును హే మౌదులు నేనే మౌదును హే మౌదులు నేనే మౌదులు ఏ మౌదులు నేనే మౌదులు ఎవరు సమీపించలేని తేజసులో నివసించు నాయసయ్యా అలా థ్యాంక్ యూ వెళ్ళారు ప్రైజ్లో ప్రైజ్ వారు బారు లిమ్ము తేజరిల్లుము అని నను తేజారచిన నాయ సయ్యా తేజరిల్లుము అని నను తేజపరచిన నా ఏసయ్య నిన్నే స్మరించుకోనుచు నీ సాక్షిగా ప్రకాశించు రాజాది రాజువని ప్రభువుల ప్రభువని నిన్ను వేనోళ్ళ ప్రకటించేదా నిన్నే స్మరించుకోనుచు నీ సాక్షిగా ప్రకాశించు రాజాది రాజువని ప్రభువుల ప్రభువని నీ నువేనోలా ప్రకటించేదా లిమ్ము తేజరిల్లుము అని నన్ను తేజపరచిన నా ఏస్తయ్యా లిమ్ము తేజరిల్లుము అని నన్ను తేజ పరచిన నా ఏ ఉన్నత పిలుపును నిర్లక్ష్య పారచక నీతో నాడు చుట్టే నా భాగ్యము ఉన్నత పిలుపును నిర్లక్ష్య నీతో నాడు చుట్టే నా భాగ్యము శాశ్వత ప్రేమతో నను ప్రేమించి నీ కృప చూపితివీ శాశ్వత ప్రేమతో నను ప్రేమించి నీ కృప చూపితివి ఇది ఏ భాగ్యము ఇది ే నా భాగ్యము లెమ్ము తేజరిల్లుము అని నను ఉత్తేజపారచిన నాయసయ్యాెమ్ము తేజరిల్లుము అని నను ఉత్తేజపారచిన నాయసయ్యా నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు రాజాది రాజువని ప్రభువుల ప్రభువని నిన్ను వేణోలా ప్రకటించేదా నిన్నే స్మరించుకోనుచు నీ సాక్షిగా ప్రకాశించు రాజాది రాజువని ప్రభువుల ప్రభువని నిన్ను వేనోల్లా ప్రకటించేదా లెమ్ము తేజరిల్లుము అని నను ఉత్తేజపరచిన నాయసయ్యాము తేజరిల్లుము అని ననువు తేజపరచిన నాయసయ్య శ్రమలలో నేను ఇంత వరకును నీతో నిల్లు చుట్టే నా ధన్యత శ్రమలలో నేను ఇంత నీతో నిల్లు నా ధన్యత జీవ కిరీటము నే పొందుటకే నను చెరీసి జీవకిరీటము నే పొందుటకే నను చేరదీసి ఇది ఏ ధన్యత ఇది ఏ ధన్యత ఇదియే ఏ నా ధన్య ెమ్ము తేజుము అని ననువు తేజారచి నయి సయ్యా తేజుము అని ననువు తేజారచి నయి సయ్యా నిన్నే స్మరించుకోనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు రాజాది రాజువని ప్రభువుల ప్రభువని నిన్ను వేనోలా ప్రకటించేదా నిన్నే స్మరించుకోనుచు నీ సాక్షిగా ప్రకాశించు రాజాది రాజువని ప్రభువుల ప్రభువని నిన్నువే నోలా ప్రకటించేదా లెమ్ము తేజరిల్లుము అని ననువు తేజపరచిన నాయసయ్యాము తేజరిల్లుము అని నన్ను తేజ పరచిన నా ఏ సయ్యా తేజోవాసుల నేను అనుభవించుటే నా దర్శనము తేజోవాసుల స్వాస్థ్యము నేను అనుభవించుటే నా దర్శనము తేజోమయమైన శాలుము నగరులో నిన్ను చూసి తరింతునే తేజోమయమైన శాలుము నగరులో నిన్ను చూసి తరింతది ఏ దర్శనము ఇదియే ఏ దర్శనము ఇది నా దర్శనము లెమ్ము తేజరిల్లుము అని నను తేజ పరచిన నాయసయ్యెమ్ము జరిము అని నన్ను తేజపరచిన నా ఏసయ్యా నిన్నే స్మరించుకోనుచు నీ సాక్షిగా ప్రకాసించుచు రాజాది రాజువని ప్రభుల ప్రభువని నిన్ను వేనోళ్ళ ప్రకటించేదా నిన్నే స్మరించుకోనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు రాజాది రాజువని ప్రభువుల ప్రభువని నిన్ను వేణోల్లా ప్రకటించేదా లెమ్ము తేజారిల్లుము అని ననువు తేజారచిన నాయ సయ్యా తేజారిల్లుము అని ననువు తేజారచిన నాయ సయ్యా హెలు ప్రైజ్ లాడ్ బ్రదర్ అందరికీ ప్రభు అయిన ఏసు క్రీస్తు నామం పేరిట మీ అందరికీ నా శుభవందనములు పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా ఏసయ్యా నీకు వందనాలు ప్రభా నా తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు ప్రభా తండ్రి అవును ప్రభ మాకు ముల్ని సమయము నా తండ్రి సద్వినియోగం చేసుకోమన్నావు ప్రభా కాబట్టి ప్రభ నాయన ఆ సమయంలోనే ప్రభా నిన్ను స్తించాలా నీ నామాన్ని గణపరచాలా నీ నామాన్ని బలపరచాలా ప్రభ తండ్రి ప్రభ ఎక్కడ నాయనా తండ్రి మాకున్న సమయాన్ని ప్రభా మేము పోగొట్టుకోకుండా ప్రభ జ్ఞానంతో ప్రభా నాయన నిన్ను స్థుతిస్తూ నా ప్రభా నిన్ను కొనియాడుతూ ప్రభా నీ లేఖనాలన్నీ మేము పరిశీలించాలా గత కొన్ని దినాలు ప్రభా కొత కొన్ని సంవత్సరాల నుంచి మా తండ్రి మీరు ఎంతగానో ప్రభానైనా ఎన్నో మరుగైన విషయాలు ఎన్నో ఆత్మీయ సత్యాలు మాకు బయలుపరిచినారు ప్రభా దానిని బట్టి మీకెంతో వందనాలు నీకెంతో స్థుతులు స్తోత్రములు ప్రభా తండ్రి ఈ దినం కూడా ప్రభానైనా మీ యొక్క నాయన ఆహారము ప్రభ మాకు సమృద్ధిగా దయచేయండి ప్రభ వాక్యాని ధ్యానించబోతుండగా ప్రభ నాయన నా తండ్రి నా స్థానంలో ప్రభ మీరుంటే ఎట్లా ఉపదేశిస్తారో నాయన వాక్యాన్ని ప్రభ అలాంటి సహాయం నాకు కావాలా అలాంటి మీ పరిశుద్ధాత్మ నడిపింపు నాకు కావాలా ప్రభ నా నోటి నుంచి నీ మాటలే రావాలా ప్రభ తండ్రి ప్రభా నీకు ప్రతినిధిలాగా ప్రభా నీ బిడ్డలాగా ప్రభా ఈ లోకంలో నువ్వు నన్ను పెట్టినావు కాబట్టి ప్రభా నీ యొక్క వాక్యాన్ని ప్రభానైనా నేను వెదజల్లాలా ప్రభా తండ్రి మీరే సహాయకుడు ప్రభా మీరే నమ్మదగిన దేవుడు ప్రభానైనా కాబట్టి వాక్యం ద్వారా ప్రభ మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ఇంకా మాలో ఏమైనా నీకు ఆయాస్కరమైన గుణగణాలు ఉంటే ఈ దినం మీరు మాకు సంపూర్ణంగా చూపించి వాటి నుంచి మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తూ నజరేడైన యేసు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఇప్పుడో వాక్యంలోకి వెళ్తున్నాం బ్రదర్ ఒకటో యుహాను మూడో అధ్యాయము పద్నాలుగో వచనంలో ఒకటో యోహాను మూడో అధ్యాయము పద్నాలుగో వచనంలో మనం ఇప్పుడు చూస్తుంటే ఇక్కడ ఏముందంటే మనము సహోదరులను ప్రేమించుతున్నాము గనక మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నామని ఎరుగుదుము ప్రేమ లేని మరణమందు నిలిచి ఉన్నాడు కదా కాబట్టి దేవుడు కదా ప్రేమ లేని మరణమందు నిలిచి ఉన్నాడు కదా ప్రేమ ఉంటేనే కదా సహోదరులను ప్రేమించగలుగుతాము కదా ఆయన ఆజ్ఞ ప్రకారంగా మనం నడుచుకుంటే ఆజ్ఞ ఏంది నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు ప్రభు కాబట్టి నిన్ను నువ్వెట్లా ప్రేమించుకుంటావో కదా అదే ప్రేమ నువ్వు అందరి మీద చూపిస్తే అప్పుడు నువ్వు ఆజ్ఞ ప్రకారంగా కాబట్టి ఈ వాక్య నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నిత్య వెళ్తున్నావు అదే నువ్వు ఆజ్ఞ అతిక్రమించి నడుచుకుంటే పాపం వస్తే అది మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది మరణంలోకి నడిపిస్తుంది కాబట్టి ఈరోజు నీలో ప్రేమ ఉండాలంటే నువ్వు దేవుని వాక్యము గైకొని దానికి తగినట్లుగా నువ్వు నడుచుకుంటేనే మనలో క్రీస్తు కలిగిన ప్రేమ ఉంటే ఆ ప్రేమ మనల్ని జీవంలోకి నడిపిస్తుంది కాబట్టి ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు నిజంగా మనలో సహోదరుల పట్ల ప్రేమ ఉందా కదా ఈరోజు దేవుడు మనకి కొన్ని క్రియలు మనకి చూపిస్తుండడు కదా సహోదరుల పట్ల మనం ఎట్లా ఉన్నాము నువ్వు నిజంగా నువ్వు నిన్ను నువ్వు పరిశీలించుకోవాలా కదా నన్ను నేను కూడా పరిశీలించుకోవాలా ఎందుకంటే ప్రేమ లేని కదా వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడంట మరణమందు నిలిచి ఉన్నాడు ఎందుకు దేవుడు ఈ మాట చెప్పి వెళ్ళిండంటే ఆయన ఒలివల కొండ మీద కూర్చున్నప్పుడు ఆయన శిష్యులు ఏకాంతముగా వచ్చి ఆయన అడిగినప్పుడు ఆయన రాకడ గురించి ఆయన అనేక సూచక క్రియలు చెప్పినప్పుడు అదే ఒక సూచక క్రియ కూడా మన ప్రభు చెప్పిండు ఏంటంటే మత్తాయి సువార్త ఇరవై అధ్యాయము పన్నెండో వచనంలో ఇక్కడ ఏముందంటే అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును కాబట్టి ఈ మాట మన ప్రభు ఆయన రాకడ అప్పుడు ఎక్కడ ఎట్లా అక్రమము ఉంటే ప్రేమ చల్లారిపోతుంది కాబట్టి మనం చూసినం చూసినాం ఒకటో యోహోను లో పద్నాలుగులో ప్రేమ లేని వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు మరణమందు నిలిచి ఉన్నాడు కాబట్టి చూడండి అక్రమము విస్తరించుట చేత అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుంది ఎవరిలో అయితే ఆజ్ఞ ప్రకారంగా నడుచుకోకపోతే అది అక్రమమే కదా ఆజ్ఞ ప్రకారంగా నడుచుకుంటే నీలో దేవుని క్రియలుంటాయి క్రీస్తు కలిగిన ప్రేమ నీలో ఉంటది క్రీస్తు కలిగిన హృదయం నీలో ఉంటది క్రీస్తు కలిగిన మనసు కదా ఆయన జాలి మనసు కదా ఆయన జాలి చూపులు కదా ఈరోజు నీలో నాలో మనలో నిజంగా ఆయన ప్రేమ నీలో ఉందా ఆయన కలిగిన హృదయం నీకుందా ఆయన కలిగిన జాలి గల్ల మనసు నీకుందా ఇవి నీలో లేకపోతే నువ్వు సహోదరుల్ని ఎట్లా ప్రేమించగలవు నువ్వు సహోదరుని ప్రేమించలేకపోతే ఖచ్చితంగా నువ్వు మరణానికి వెళతావని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇది కాబట్టి చూడండి ఇక్కడ ఏం జరుగుతుండో దేవుడు మత్తాయి సు వత ఇరవై నాలుగో అధ్యాయము పదమూడవ వచ్చినంలో కూడా అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును ఎట్లా అంతం వరకు కదా ఎట్లా అంతము వరకు సహించం అంతం ఎప్పుడు కదా మనందరికీ తెలుసు మన ప్రభు రాకడే కదా అంతం ఈ లోకానికి అంతం ఎప్పుడు వస్తుందంటే మన తండ్రి ఈ లోకానికి తిరిగి వచ్చినప్పుడే ఈ లోకానికి అంతం కదా అప్పటి వరకు అంటే అయన వచ్చే రాకడ వరకు ఆయన వచ్చే దినము ఆ గడియ వరకు సహించిన వాడెవడో కదా వాడే రక్షింపబడును ఎవరు అప్పటి వరకు సహింప ప్రేమ గల వాళ్ళే సహించగలుగుతారు ప్రేమ చల్లారిపోతే ఎట్లా సహించగలుగుతారు కదా ఆ ప్రేమ మనలో ఎప్పుడొస్తుంది అంటే ఆయన ఆజ్ఞ ప్రకారంగా ఆయన వాక్యము గైకొని మనం నడిచినప్పుడే ఆ ప్రేమ మనలో ఉంటది కాబట్టి ఈ వాక్యం ఎందుకు దేవుడు మనకు చెప్తుండంటే ఈరోజు మనం ఎట్లా ఉన్నాము కదా మన ప్రేమ ఎట్లా ఉంది కదా మన పరిస్థితి ఎట్లా ఉంది ఈరోజు నువ్వు నిజంగా సహించేవాడిలాగానే ఉన్నావా కదా కాబట్టి ఇక్కడ చూడండి ఆకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదిహేనో వచనంలో కూడా దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కను కదా ఎవరు మరణమును కను అంటే ఇక్కడ దేవుడు చెప్పేసిండా లేదా ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు కదా ప్రేమ ఉంటే కదా నువ్వు పొరుగు వారి మీద అబద్ధాలు చెప్తావు నీ పొరుగు వారిది ఏదైనా నువ్వు ఎట్లా ఆశిస్తావు నీ పొరుగు వాడిని ఎట్లా దేశిస్తావు కదా నీ పొరుగు ఎట్లా విమర్శిస్తావు కదా ఇవన్నీ ఎట్లా చేస్తా అంటే మనలో వాళ్ళ పట్ల ప్రేమ లేనప్పుడే కదా అంటే ప్రేమ లేదంటే నీలో దేవుని వాక్యం లేదు క్రీస్తు వాక్యమే కదా ఆయన ఆజ్ఞ ఆయన మాటలే కదా అంటే ఈ వాక్యమే కదా ఈ వాక్యము నీ హృదయంలో లేదు అంటే నువ్వు ఖచ్చితంగా మనమంతా మరణమందు నిలిచి ఉన్న వాళ్ళమే ఎందుకంటే మనలో దేవుని ఆజ్ఞ ప్రకారంగా నడుచుకునే జీవితం లేదు అంటే వేషధారణ ఇది ఉంటే నిన్ను నువ్వే మోసపరుచుకున్నట్టా కాదా కాబట్టి దురాశ గాదా దురాలోచనలా గాదా ఒకరి మీద నేరాలు మోపేది కదా దురాశ అయినా ఉండాలా లేదంటే దురాలోచనలు అయినా దురాశ కలిగినప్పుడే నువ్వు దురాలోచనలు చేయగలుగుతావు కదా చెడ్డ ఆలోచనలు కాబట్టి ఇవి నువ్వు ధరించి ఉంటే నువ్వు పాపము గన్నదానివైతే అది పరిపక్వం మరణము కను కాబట్టి పదారో వచనము యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదారో వచనంలో దేవుడు మనకు స్పష్టంగా చెప్తుంది ఏంటంటే నా ప్రియ సహోదరులారా మోసపోకుడి ఎందుకు నువ్వు మోసపోతున్నావంటే కదా నువ్వు మెలుకుగా లేవు మెలుకుగా ఉన్న వాళ్ళు ఎట్లా మోసపోతారు అంటే దేవునిలో నువ్వు మెలుకుగా లేవు వాక్యంలో మెలుకుగా లేవు కదా నువ్వు మెలుకుగా ఉంటే నీలో క్రీస్తు కలిగిన ప్రేమ అది చల్లారిపోకూడదు కదా అది పోతే నువ్వు ఎట్లా ఎదుటి వారితో జాలి పడగలుగుతావు ఎదుటి వారికి ఎట్లా సహాయపడగలుగుతావు ఎదుటి వారికి ఎట్లా నువ్వు మేలు చేయాలని ఆలోచించగలుగుతావు నీలో ప్రేమ లేకపోతే కదా మనలో ప్రేమ లేకపోతే ఎట్లా కదా ఆ ప్రేమ ఎప్పుడు వస్తుంది ఆయన వాక్యాన్ని గైకొని మనం నడుచుకున్నప్పుడే వస్తుంది కాబట్టి దేవుడు ఎందుకు నీకు నాకు ఈ మాటలు చెప్తుండంటే కొన్ని క్రియలు ఇప్పుడు మనం చూడబోతున్నాము బైబిల్ వాక్యంలో నుంచి దేవుని మాటలు ఒకవేళ ఇవి నీలో నాలో మనలో ఉంటే ఖచ్చితంగా దేవుడు మొహమాటమే ఉండదు దేవుని వాక్యం మనమంతా మరణమేందు నిలిచి ఉన్న ఆ మరణం ఏంటంటే ఆయన ఉగ్రత అప్పుడు ఖచ్చితంగా కాబట్టి చూడండి ఒకటో వ్యవహాను మూడో అధ్యాయము పదిహేనో వచ్చినంలో ఇది ఒక సూచన కదా ఎవరు తన సహోదరులు ప్రేమించే వాళ్ళు కదా ఇప్పుడు చూస్తే ఒకటో యోహను మూడో అధ్యాయమో పదిహేనో వచనంలో కదా తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు కదా తన సహోదరిని ద్వేషించేవాడు ద్వేషం ఎప్పుడు వస్తుంది ప్రేమ ఎప్పుడు వస్తుంది కదా ఈరోజు ఆజ్ఞ ప్రకారంగా నడుచుకుంటే కదా దేవుడు చెప్పిండా లేదా నరహత్య చెయ్యవద్దు ఇది ఒక ఆజ్ఞ కదా కానీ చూడండి నువ్వు వెళ్ళి కత్తి పట్టుకొని ఆ యొక్క దగ్గరికి వెళ్ళి ఆయనతో పడవలసిన అవసరం లేదు కదా నువ్వు ద్వేషం చూపించినా ఆత్మీయంగా చూస్తే నువ్వు ఒక నరహంతకుడివి కదా నువ్వు నరహంతకుడివే ఎందుకంటే నువ్వు వాక్యం ఎక్కడా కై ప్రేమ లేని మరణం ఎందు నిలిచి ఉంటాడని వాక్యం ఉంది కదా అంతము వరకు సహించేవాడే రక్షింపబడతాడని వాక్యం ఉంది అంతమ వరకు నువ్వు సహిస్తే నువ్వెట్లా ద్వేషం చూపించగలుగుతావు కదా కొన్ని నెలల కదా కొన్ని నెలలేం కాదు ఒక పదిహేను ఇరవై రోజుల ముందు వరకు కూడా నాలో కూడా ఈ గుణగణం ఉంది ద్వేషం చూపించేది అది నా తోటి బ్రదర్స్ తో కూడా చాలా మందితో చూపించిన కదా ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైతే మనము తెలియకుండా కదా అజ్ఞానమా కదా సమయం సద్వినియోగం చేసుకొని అజ్ఞానంతో కాక జ్ఞానంతో నడుచుకోమన్నాడు దేవుడు నువ్వు సమయం సద్వినియోగం చేసుకుంటే ఏం చేస్తావు దేవుని లేఖనాలన్నీ ధ్యానిస్తావు కదా అప్పుడు లేఖనాలన్నీ ధ్యానిస్తే నువ్వు జ్ఞానంతో నడుచుకుంటావు కదా నా సహోదరుని ద్వేషిస్తే వాక్యం ఏం చెప్తుంది నేను నరహంతకుండని చెప్తుంది అంటే నేను ఆజ్ఞ అతిక్రమించిన వాడిని చెప్తుంది అంటే నేను మరణమందు నిలిచి ఉన్నానని చెప్తుంది ఇది చేస్తే నేను దేవుడి దగ్గర ఎట్లా ఆయన దగ్గర నేను ఉండగలుగుతాను అని తలంపు నీలో వస్తే నిన్ను నువ్వేం చేసుకుంటావు సరి చేసుకుంటావు కదా ఈరోజు అజ్ఞానంతో ఉన్నారు కాబట్టి వాక్యానుసారంగా లేరు కదా వాక్యానుసారంగా విధేయత ఎక్కడ ఉంది వాక్యానుసారంగా నడుచుకునే జీవితం ఎక్కడ ఉంది వాక్యం ప్రకారంగా ప్రవర్తించేది ఎక్కడ ఉంది వాక్యానుసారంగా ఉపదేశించేది ఎక్కడ ఉంది కాబట్టి ఎవరైతే తన సహోదరుని ద్వేషించువాడు కదా దురాశ కదా ద్వేషం వచ్చేది దురాశ దురాలోచన ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటేనే నీకు ద్వేషం వస్తుంది కాబట్టి వాళ్ళు నరహంతకుడు ఏ నరహంతకుని నిత్య జీవం ఉండదని మీరు కదా ప్రేమ లేని వాడు ఎక్కడుంటాడని చెప్పిండు దేవుడు మరణమేందు నిలిచి ఉంటాడు అంటే అంటే మరణం నిలిచి ఉన్నాడంటే వాళ్ళకి నిత్య జీవం ఎక్కడ ఉంది కదా వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుందా లేదా తన సహోదరులను ప్రేమించుతున్నాము కనుక మనం మరణంలో నుండి జీవంలోకి దాటి ఉన్నామని మీ అన్నాడు దేవుడు కదా ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు కదా ఇక్కడ ఏం చదువుతుండో తన సహోదరుని ఎవరైతే ద్వేషించి వాడు ఉంటాడో వాడు నరహంతకుడు కదా ద్వేషం చూపిస్తేనే నువ్వు నరహంతకుడివి కాబట్టి ఏ నరహంతకుని ఎందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు కదా మీకు తెలుసు ఎందుకంటే నరహత్య ఏంది ధర్మశాస్త్ర ప్రకారంగా పాత నిబంధన ప్రకారంగా చూసినా కదా ఆయనకి అవిధేయత చూపించినట్టదా అంటే ఆయనకి అవిధేయత చూపిస్తే ఆయన ఉగ్రత ఎవరి మీదకు వస్తుంది వారి మీదకే వస్తుంది కదా కాబట్టి వీళ్ళలో నిత్య ఉండదు కాబట్టి వీళ్ళంతా మరణం ఎందు నిలిచి ఉన్నారు ఈరోజు నీలో నాలో మనలో ఈ గుణగుణం ఉంటే నువ్వు ఎంత బలమైన విశ్వాసి కావచ్చు ఎంత నమ్మకమైన దేవుణ్ణి నమ్మకంతో ఆరాధించవచ్చు నువ్వు పాటలు పాడొచ్చు నువ్వు తుతించవచ్చు నువ్వు దివారాత్రములు వాక్యాలు ధ్యానించవచ్చు ఉపవాసాలు ఉండొచ్చు కానీ నువ్వు ద్వేషించే వాడివైతే నువ్వు నరహంతకుడివైతే నీలో నిత్య ఉండదు అంటే నీ ప్రయాసము వ్యర్థమే కదా ఎందుకు చెప్తున్నానంటే వాక్యానుసారంగా నడుచుకోవడమే దేవుని చిత్తము ఆయన ఆజ్ఞ ప్రకారంగా నడుచుకోవడమే నువ్వు నేను ఆయనకు చూపించే విధేయత కానీ భయభక్తులు కానీ వాక్యానుసారంగానే మనలో క్రియలు లేనప్పుడు మనం నడుచుకోనప్పుడు ప్రవర్తించినప్పుడు ఉపదేశించినప్పుడు నీకు నిత్య ఉండదన్నప్పుడు నువ్వు ఎక్కడ నిలిచి ఉన్నావు అంటే నీ ప్రయాస్తము నీ భక్తి ఇదంతా ఏంది వ్యర్థమా కాదా కాబట్టే చూడండి మత్తాయి సువార్త ఐదో అధ్యాయం ఇరవై వచనంలో కూడా దేవుడు చెప్పింది ఏంటంటే నరహత్య చేయవద్దు ఎప్పుడు నువ్వు నరహంతకుడు ఎట్లా అవుతున్నావు ఈరోజు నీ సహోదరుని ద్వేషిస్తే నువ్వు నరహంత కూడా అవుతున్నావు ఎందుకంటే ప్రేమ లేదు నీలో ప్రేమ ఉంటేను నువ్వు సహిస్తావు క్రీస్తు కలిగిన ప్రేమ ఏం చేసింది అన్నిటిని సహించిందా లేదా అన్నిటిని భరించిందా లేదా ఎన్ని నిందలైనా భరించిందా లేదా ఎన్ని అవమానాలైనా భరించిందా లేదా ఎంతగా హింస పొందిందా లేదా ఎన్నో శ్రమలు పొందిందా లేదా ఆ ప్రేమ అది ఏది నీలో నాలో మనలో క్రీస్తుని పోలి నడుచుకుంటే ఏది నీలో సహించే గుణం కదా కదా కాబట్టే దేవుడు చెప్తుండు ఆయనను పోలి నడుచుకోవడం అంటే ఆయన వాక్యానుసారంగా నువ్వు నడుచుకుంటే ఆయన క్రియలు నీలో నాలో మనలో కనబడతాయి అప్పుడే కదా క్రీస్తు నీలో నాలో మనలో మహిమ పరచబడేది కదా ఆయన నా దేవుడిగా ఈ లోకంలో కుమారుడిగా వచ్చి తను తను ఎట్లా మహిమ పరచుకుండో ఈ రోజు ఆయన తండ్రిగా ఉండి మనల్ని కుమారులుగా పెడితే మన ద్వారా ఆయన మహిమ పరచబడాలా లేదా నువ్వులో నుంచి మహిమ వస్తుందా నీలో నుంచి ఏం కాబట్టి చూడండి మత్తాయి సువార్త ఐదో అధ్యాయం ఇరవై ఒకటో కూడా దేవుడు మనకి నరహత్య చేయవద్దు నరహత్య చేయువాడు విమర్శకు పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా కదా ఇక్కడ దేవుడు మనకి ఒకటో యువను మూడులో లో అని ఏం చదువుతుడు తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు ఏ నరహంతకుని ఎందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు ఇక్కడ మళ్ళీ ఏం చదువుతుడు దేవుడు నరహత్య చేయవద్దు నరహత్య చేయివాడు విమర్శకుని లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా కదా పూర్వీకులు ఎవరు మనం మోసేవాళ్లే కదా మన పూర్వీకులు కాబట్టి దేవుడు ఏం చదువుతుంది ఇరవై వచనంలో నేను మీతో చెప్పున్నది తన సహోదరుని మీద కోపపడు ప్రతి విమర్శకు లోనగును తన సహోదరిని చూచి వ్యర్ధుడ అని చెప్పువాడు మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును కదా నువ్వు ద్వేషం ఎప్పుడు వస్తుంది మనలో అంటే కోపం వచ్చినప్పుడే ద్వేషం వస్తుంది కదా కోప ద్వేషించగలడు అప్పుడు వాక్యం నుంచి తొలగిపోతారని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా ఎందుకు దేవుడు ఈ మాట మనకు చెప్తుండంటే ఇంకో చోట కూడా దేవుడు చెప్పిండు ఈ కోపం గురించి కదా ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచ్చనంలో ఎందుకు దేవుడి మరి చెప్పినంటే కోపపడు కానీ పాపము చేయకుడి కదా ఒకసారి కొన్ని గుణగణాలు కొన్ని విధానాల వల్ల కొన్ని పరిస్థితుల వల్ల ఒకసారి మనకు కోపం వచ్చినా కానీ ఇక్కడ దేవుడు ఈ పౌలు ఎఫ్ఎస్సీ సంఘానికి ఏం చదువుతుందంటే పాపము చేయకుడి ఎందుకు పాపం చేస్తున్నావు అని మన పౌలు ఇక్కడ ఎఫ్ఎస్సీ సంఘానికి చెప్తుందంటే నువ్వు కోపం పడ్డా నువ్వేం చేస్తున్నావు ద్వేషం చూపిస్తే నువ్వు నరహంతకుడు దేవుని వాక్యం చెప్తుంది నువ్వు పోయి కత్తితో పడిచి చంపబలేదు కదా నువ్వు ద్వేషం చూపిస్తేనే నువ్వు నరహంతకుడి అని చెప్తుంది దేవుని వాక్యం ఏం నరహంతకుడి అందు నిత్య జీవం ఉండదని చెప్తుంది కదా అందుకే దేవుడు మనకు చెప్తుంది కోపపడు కానీ పాపము చేయకుడి కోపము వల్ల ద్వేషం వస్తే ఆ ద్వేషము అది ఏం చేస్తుంది నిన్ను నీ సహోదరుడి పట్ల విమర్శకి కదా విమర్శకి నిన్ను తీసుకెళ్తుందా లేదా వాడు ద్రోహి వాడు వ్యర్థుడు అని వాడి గురించి నేరాలు మోపడము సనగడము గొనగడము కదా అబద్ధాలు చెప్పడము ఇవన్నీ ఎప్పుడు వస్తాయి నీలో కోపం వచ్చినప్పుడే కదా నీ సహోదరుడు పట్ల అందుకే దేవుడు చెప్తుండు మనల్ని కోపపడు కానీ పాపము చేయకుడి సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు ఎందుకు సూర్యుడు అస్తమించే వరకు నీ కోపము నిలవగుండకూడదంటే ఆ కోపము నీలో ఉంటే ఏమవుతుంది చూడండి ఆ కోపము నిన్ను ద్వేషానికి తీసుకెళ్తుంది నిన్ను పగకి తీసుకెళ్తుంది కదా ప్రతీకారం తీసుకుంటావా లేదా కీడుకు ప్రతి కీడు చేస్తావా లేదా నువ్వు దూషించేవాడి అయితే దూషణకి ప్రతి దూషణ చేస్తావా లేదా ను అబద్ధాలు చెప్తావా లేదా నేరాలు మోపుతావా లేదా అంటే నీలో నుంచి ఒక కోపము ఎన్ని విధాలుగా అది పరిపక్వం అవుతుందంటే అది పరిపక్వమై ఏమైపోతుంది మరణంలోకి పోతుంది ఆ పాపము అందుకే దేవుడు మనలో కోపం వచ్చిన సూర్యుడు అస్తమించని చూడండి ఆ కోపము మనలో ఉండకూడదు ఎందుకు మనలో ఉండకూడదంటే కోపము నిన్ను ద్వేషానికి తీసుకెళ్తుంది దూషణలోకి తీసుకెళ్తుంది విమర్శల్లోకి తీసుకెళ్తుంది నిన్ను పాపంలోకి నడిపిస్తది అంటే ఆజ్ఞ అతిక్రమించేలాగా తీసుకెళ్తుంది అందుకే కదా అంతం వరకు సహించే వాడే రక్షింపబడతాడంటే నీలో క్రీస్తు కలిగిన ప్రేమ కదా ఆయన ఆజ్ఞ ప్రకారంగా నడుచుకుంటే ఆయన సహించి భరించి నిందలు భరించి ఇవన్నీ చేసిపోయినప్పుడు ఇవి నువ్వు చేస్తే నువ్వేమైపోతావు నిత్య జీవంలోకి వెళ్తావు ఆయన వాక్యం వింటేనే ఆ వాక్యం ప్రకారంగా నడుచుకుంటేనే ప్రవర్తిస్తేనే ఉపదేశిస్తేనే మనలో ప్రేమ ఉంటది దేవుని ఆజ్ఞ ప్రకారంగా నడుచుకున్నప్పుడే ప్రేమ ఉంటుంది తర్వాత ఎఫ్ఐసీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఏడో వచనంలో ఏం జరుగుతుందంటే అపవాది అనగా సాతానికి చోటీయకుడి కదా ఎందుకు మనం కోప్పడితే ఎవరికి చోటిస్తున్నాం మన హృదయంలో సైతానికి చోటిస్తున్నాం కదా అప్పుడు ఆజ్ఞ ప్రకారంగా వాడు నిన్ను నడుచుకునేలాగా చేస్తాడు కదా ఆయన చెప్పిన ఆజ్ఞ ఏంది ఆదామాబకి ఆ ఫలం తింటే మీరు మరణిస్తారని చెప్పి ఆయన స్పష్టంగా ఆయన మాట ఒకలాగానే ఉంటుంది కానీ వీళ్ళు ఏం చేసిండ్రు వాడికి వాడు వచ్చి చో వాడికి చోటిస్తే వాడి మాటలకి చోటిస్తే ఆజ్ఞానికి అవిధేయత కనపరిచి ఆ మాటకి అతిక్రమిచ్చి నడుచుకునేలాగా వాళ్ళిద్దరిని చేసిందా లేదా ఈరోజు నీలో కోపం ఉంటే నువ్వు సైతానికి నీ హృదయంలో చోటించినట్టు కాబట్టి నువ్వు నరహంతకుడు అవుతున్నావు కదా విమర్శ అవుతున్నావు కదా కాబట్టి దేవుడు ఇందుకు మనల్ని చెప్తుంది కాబట్టి మత్తాయి సువార్త ఐదో అధ్యాయంలో ఏముందంటే ఇక్కడ ఇరవై వచనం ఇరవై రెండో వచనంలో తను ఎందుకు చెప్తునంటే నేను మీతో చెప్పినది ఏమనగా తన సహోదరుని మీద కోపపడువాడు ప్రతివాడు విమర్శకు లోనగును తన సహోదరుని చూచి వెర్ధుడ అని చెప్పేవాడు మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును వీళ్ళే తీర్పు తీర్చేవాళ్ళు కదా ద్రోహం చేసిండు ఫైనల్ జడ్జిమెంట్ లాగా తీర్పు తీర్చే వాళ్ళందరూ కూడా నరకాగ్నికి లోనగుతారు కాబట్టి చూడండి మన సహోదరుల పట్ల ప్రేమిస్తే దేవుడు మనకేం చెప్తుండంటే మనం పాపంలో నుండి మరణంలో నుండి నిత్య జీవంలోకి వెళుతున్నాము కదా అదే తన సహోదరుని ద్వేషించి వాడు నరహంత కూడా అవుతుడు అంటే ఆజ్ఞ ప్రకారంగా నడుచుకొని వాడు అవుతుడు దేవునికి అవిధేయత కనపరిచే వాళ్ళలాగా అవుతుంటే వీళ్ళందరూ ఆయన ఉగ్రత వస్తే అవిధేయులైన వారి మీదకే వస్తుంది కాబట్టి వీళ్ళంతా ఎక్కడ నిలిచి ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది మరణమందు నిలిచి ఉన్నారు కదా ప్రేమ లేనివాడు ఒకటో వ్యవహాను మూడులో పద్నాలుగులో ఉంది ప్రేమ లేని ఎక్కడ నిలిచి ఉన్నాడు మరణమందు నిలిచి ఉన్నాడు కదా అందుకే దేవుడు అక్రమం విస్తరిస్తే అనేకుల్లో ప్రేమ కదా అక్రమమే కదా దురాశ దురాలోచనలు ఈ ఆలోచనలు వస్తే నీళ్ళు అక్రమంకే పోతావు కానీ ఎట్లా నువ్వు దేవుని వాక్యంగా తగినట్లు పోతావు కాబట్టి ఇక్కడ చూడండి మనకి ఇక్కడ దేవుడు ఏం చదువుతుండే ఒకటో వ్యవహారం ఒకటో అధ్యాయం ఎనిమిదో వచనంలో మనము పాపము లేని వారమని చెప్పుకొని మనలను మనమే మోసపుచ్చుకుందము కదా అందుకే ఇక్కడ దేవుడు యాకొక రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పద వచనంలో పదహారో వచనంలో చెప్పింది దేవుడు నా ప్రియ సహోదరులారా మోసపోకుడి అన్నాడు ఇక్కడ ఏం చదువుతుడు పాపము లేని వారమని చెప్పుకుని మనలను మనమే మోసపుచ్చుకుందము కదా అది మోసమా కాదా నీలో ప్రేమ లేదు కదా మనలో చీటికి మాటికి కోపడే గుణగణం ఉండి ద్వేషం గణపరుస్తూ నేరాలు మోపుతూ నిందలు మోపుతూ అవమానం కదా అబద్ధాలు చెబుతూ కదా సనుగుతూ గొనుగుతూ ఉంటే నీలో నాలో మనలో ఎక్కడ ఉంది సహోదరుడి ప్రేమ ఈ క్రియలు నువ్వు గనబరిస్తే నువ్వు ఖచ్చితంగా ఆజ్ఞా ప్రకారంగా నడుచుకొని వాడివి కానే కాదు నువ్వు ఎంత భక్తి పరుడు కదా నువ్వు ఎంత ప్రార్థన చేసినా అది వేషధారణమా ప్రార్థనలాగానే అయిపోతుంది కదా ఎంత వాక్యం చెప్పినా వేషధారణమైన వాక్యమే కదా నీలో ఎక్కడ ఉంది నిజము దేవుని వాక్యమే నిజం కదా ఆయన ప్రేమే నిజము కదా ఆ ప్రేమ నీలో నాలో మనలో ఎప్పుడు వస్తుంది ఆయన వాక్యానుసారంగా నడుచుకొని జీవించినప్పుడు దాని ప్రకారంగా వెళ్ళినప్పుడు వస్తుంది కదా కాబట్టి మనము పాపము లేని వారు చెప్పుకొని నీడలా మనలను మనమే మోసపుచ్చుకుందము మరియు మనలో సత్యం ఉండదు కదా ఈ రోజు నీలో కోపం ఉండి ద్వేషం ఉండి ఆహం ఉండి గర్వం ఉండి దూషణలు ఉండి నేరాలు మోపుతూ సనుగుతూ గొనుగుతూ ఇలాంటి క్రియలు కనబరిచి నువ్వు ఎంత సేవ చేస్తే ఏమి లాభము నువ్వు ఎంత ఉపవాసం ఉండి ఎవరికి లాభము నీకే లేదు రక్షణ వాక్యం ప్రకారంగా చూస్తే నువ్వు ఎక్కడ ఉన్నావు మరణం ఎందు నిలిచి కదా నీకే లేదు రక్షణ అందుకే చూడండి దేవుడు ఎందుకు చెప్తుండంటే ఆయన సత్యం ఎందుకు ఉండదంటే ఆయన వాక్యమే కదా సత్యము వాక్య ప్రకారంగా నువ్వు నడుచుకుంటే అంతమ వరకు సహించేవాడే రక్షింపబడతాడు అన్నాడు దేవుడు కదా ఆయన తిరిగి మరణించి పోయే వరకు కూడా సహించిండా లేదా అది నీలో నాలో కనబడాలా కదా అది కనబడాలంటే నువ్వు క్రీస్తుని పోలి నడుచుకోవాలా లేదా ఈ వాక్యమే మన ప్రభువు కదా ఆయన ప్రకారంగా వెళ్ళిన నువ్వు ఎట్లా కోపాడతావు ఎట్లా ద్వేషం చూపిస్తావు ఎట్లా విమర్శిస్తావు ఎట్లా వాడికి తీర్పు తీరుస్తావు ఎట్లా వాడి మీద సనుగుతూ వాడి మీద నేరాలు మోపుతూ వాడి మీద అబద్ధాలు మాడతావు వాడి అన్ని ఆశిస్తావు ఇవన్నీ ఏ గుణాలు కదా శరీర సంబంధమైన గుణగణాలా కాదా కాబట్టి మనల్ని మనం ఈ రోజు మోసపుచ్చుకుంటున్నామా లేదా నేను కూడా పది పదిహేను రోజులు ముందు దాకా నన్ను నేను కూడా మోసపుచ్చుకున్నాను కాబట్టి చెప్తున్నా ఎందుకు చెప్తానంటే నేను కూడా చిటికి మాటికి మన గ్రూప్లో మన రవి బ్రదర్ తో చాలా సార్లు విమర్శించడం ద్వేషించడం ఆయన మీద చాలా సార్లు నేను పోపడ్డా అప్పుడు తెలియాల నాకు తర్వాత దేవుడు స్పష్టంగా నాకు కూడా బుద్ధి చెప్పిండు ఆయన బుద్ధి చెబితేనే నాకు బుద్ధి వచ్చింది జ్ఞానం వచ్చింది ఎందుకు చెప్తున్నానంటే మనలో ఈ గుణాలు ఉంటే ఎంత ఆశ ఉండి ఆసక్తి ఉండి కదా మనల్ని మనం మోసపుచ్చుకునే వాళ్ళలాగా ఉంటే మనలో దేవుని సత్యం ఉండదు మనలో ప్రేమనే ఉండాలా అందుకే మనం మాట్లాడే మాట్లాడేటప్పుడు మనుషులతో నేను ఏదైనా ఆయన సహాయంతోనే ముందుకు పోవాలనేదే నేను నేర్చుకున్న గుణపాఠం లేకపోతే దుష్టుడు వాడికి చోటిస్తే కోపాన్ని కాస్త ద్వేషాన్నిగా మారిస్తే ద్వేషించి నువ్వేం చేస్తావు విమర్శిస్తావా లేదా వాడి మీద అబద్ధాలు కూడా చెప్తావా లేదా వాడు దూషించిండే నువ్వు దూసిస్తావా లేదా వాడు కీడు చేయాలని చూస్తావా ఇవన్నీ వస్తాయి ఒకదాని తర్వాత ఒకదంటే నువ్వు పూర్తిగా ఏమైపోతావు భ్రష్టత్వంలోకి పోతే నువ్వు పాపంలో నిలిచి ఆ పాపం పరిపక్వం అయితే నువ్వేమైపోతావు మరణం ఎందు నిలిచి లేదా ఇట్లా అపవాది మనల్ని ఏం చేస్తుండు ఇదన్నా మోసపరుస్తుండు ఎందుకంటే వాడికి నువ్వు చోటు ఇచ్చినావు కాబట్టే కదా నిృదయంలో దేవునికి ఇవ్వాల చోటు ఆయన వాక్యము ఎవరైతే సాత్వికంతో అంగీకరిస్తారో ఆ వాక్యము వాళ్ళ ఆత్మలను రక్షించబడతది అది శక్తిగల వాక్యమై ఉంటది కదా మన ప్రభువే కాబట్టి ఆ వాక్యము నీ హృదయంలో చోటి వల వీటికి చోటిచ్చిన ఈ దినం నీ హృదయమంతా ఆ హృదయమంతా దుష్టుడిని సాతనంతో నింపుకున్నావు కాబట్టి నిన్ను నువ్వు నీలో సత్యం ఎట్లా ఉంటుంది ఎందుకు నీలో సత్యము లేదంటే ఒక వాక్యం మన ప్రభువే చెప్పిండు ఎక్కడంటే యుహాను సువార్త ఎనిమిదో అధ్యాయం నలభై నాలుగో ఇక్కడ స్పష్టంగా మన ప్రభు చెప్పిండు మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు కదా మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు కదా ఇప్పుడు మనకి తండ్రి ఎవరు మన ప్రభువే మనకు తండ్రి కానీ ఇక్కడ ప్రభు ఏం చదువుతుండడు మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు ఎవరు అంటే వాళ్ళ తండ్రి ఈరోజు వాళ్ళ హృదయంలో ఏ తండ్రి ఉన్నాడంటే అపవాది అనే తండ్రి అంటే సాతాన్ అనే తండ్రి సంబంధమైన వాడివి కాబట్టి నీ హృదయంలో వాడిని తెచ్చి పెట్టుకున్నావు వాడికి ఇచ్చిన చోటు క్రీస్తుకి ఇవ్వలేదు కదా కాబట్టి మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు కదా ఈ దురాశలా కదా దురాశ ఏమవుతుంది నిన్ను గర్వము ధరిస్తుంది అని చెప్పిండు ప్రభు కదా నువ్వు దురాశలో నెరవేరుస్తున్నావా లేదా అంటే నువ్వు ఏం చేస్తున్నావు ఈ దినము నేరాలు మోపుతున్నావా లేదా సనుగుతున్నావా లేదా వాడిట్లా ఈడిట్లా వాళ్ళట్లా వీళ్ళు ఇవన్నీ ఎవరికి సంబంధులు అపవాది సంబంధులు కదా మీ తండ్రి దురాశలో నెరవేర్చుకోరుచున్నారు కాబట్టే నువ్వు ఈ పనిచేస్తున్నావు విమర్శిస్తున్నావు ద్వేషం చూపిస్తున్నావు పగలు తీర్చుకుంటున్నావు ప్రతీకారాలు తీర్చుకుంటున్నావు కదా కాబట్టి నువ్వు నెరవేర్చుకోరుచున్నావు ఆది నుండి వాడు నరహంతకుడే ఉండి కదా దేవుడు ఎంత స్పష్టంగా చెప్పాడు తన సహోదరుని ద్వేషించి వాడు ఎవరంట నరహంతకుడు అన్నాడు ఏ నరహంతకుని ఎందు నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు అన్నాడు ఇక్కడ ఏం చదువుతుడు సైతాన్ గురించి వాడు ఆది నుండి నరహంతకుడే ఉండి సత్యం అందు నిలిచిన వాడు కాడు కదా దేవుడే సత్యం కదా కాబట్టి ఎందుకు మనల్ని మనమే పాపం లేని వారం చెప్పుకొని నడలా మనల్ని మనం మోసపుచ్చుకుందాము మనలో సత్యం ఉండదంటే ఈ రోజు నువ్వు ఎవరికి చోటిచ్చినవు సైతానికి చోటిస్తే నువ్వు ఎట్లా సత్యమందు నిలిచిన వాడు అవుతావు వాడి ఇక్కడ నిలవలేడు కదా దేవుడే చెప్తుండడు కదా వాడు నరహంత కూడా అయి ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు కాబట్టే ఈరోజు నువ్వు కూడా నీలో ఉన్న కోపాన్ని ద్వేషాన్ని విమర్శించే గుణాలు సనిగే గుణాలు కదా ఇక్కడ మాటలు అక్కడ సాడీలు చెప్పడము అక్కడ వాళ్ళకి ఇక్కడ చెప్పడం ఇవి గనపరిస్తే నువ్వు వాక్యం ప్రకారంగా దేవుడు నీకు స్పష్టంగా చెప్తుండు నువ్వు ఎవరి సంబంధులు నీ తండ్రి ఎవరంట క్రీస్తు కాదంట అపవాది సంబంధులు అంట ఈ గుణగాణాలు కలిగిన వాళ్ళు ఎందుకంటే వాళ్ళు అపవాది వాళ్ళ తండ్రి మొదటి నుండి సత్యమందు నిలిచిన వాడు కాదు కాబట్టి ఈ రోజు కూడా నువ్వు నిలవలేకపోతున్నావు ఎందుకంటే నీ హృదయంలో ఎవరికి చోటిచ్చినావు ఈ దినం నువ్వు శాతానికి చోటిచ్చినావు వాని ఎందు సత్యమే లేదు వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించే మాట్లాడును కదా వాడి స్వభావమే అబద్ధాలు మాట్లాడటం కదా లేనిపోని మాటలు పుట్టించడమా కాదా వాళ్ళిట్లా ఇట్లా ఇట్లాంటివి చూడండి ఈరోజు మనం చూస్తే మనలో లేవ ఈ గుణగణాలు మనల్ని నన్ను నేను కూడా ఆత్మ చేసుకుంటా వింటున్నా మిమ్మల్ని మీరు కూడా ఆత్మ ఈ రోజు మనలో లేవ ఐ గుణాలు సంఘాల్లో లేవ ఐ గుణాలు తోటి సేవకులు ఉన్న వాళ్ళకు లేవా ఐ గుణాలు కదా కాబట్టి చూడండి వాడు అపద్ధికుడు అబద్ధమునకు జనకుడై ఉన్నాడు కదా వాడు అబద్ధికుడు అబద్ధమునకే జనకునై ఉన్నాడు కదా అందుకే దేవుడు చెప్పింది నా ప్రియ సహోదరులారా మోసపోకుడి కదా మనం పాపం లేని వారమని చెప్పుకునేలా మనల్ని మనమే మోసపుచ్చుకుందము మనలో సత్యం ఎక్కడ ఉంటది కదా సత్యం ఉంటేనే ప్రేమ ఉంటది దేవుని వాక్యం నీలో ఉంటేనే నీలో ప్రేమ ఉంటుంది ప్రేమించిన వాడే నిత్య పోతాడు వాడే అంతము వరకు సహిస్తాడు వాడే రక్షింపబడతాడు కదా నీలో ఆ ప్రేమ ఉంటే ఈ వాక్యము నీకు కూడా వర్తిస్తుంది ఈ వాక్య నీ హృదయం నీ పరిస్థితి నా పరిస్థితి మన ప్రవర్తన లేకపోతే ఖచ్చితంగా మనలో ప్రేమ లేని మనమంతా మరణమందు నిలిచి ఉన్న ఎందుకంటే ఆయన ఉగ్రత వచ్చి కనపరిచేది ఈ అవిధేయులైన వారి మీదకే కదా అంటే ఆజ్ఞ అతిక్రమించి నడుచుకునే వాళ్ళ మీదకే కాబట్టి దేవుడు చూడండి యోహోను రాసిన సువార్త ఎనిమిదో అధ్యాయం నలభై వచనంలో నేను సత్యమునే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు కాబట్టి దేవుడు వాక్యము సత్యమే చెప్తుంది కానీ ఈ లోకాన్ని ఆశించి లోక సంబంధంగా నడుచుకునే వాళ్ళు నమ్మరు అని దేవుడు చెప్తుండు కాబట్టి యాకోబ్రాసిన పత్రిక ఐదో అధ్యాయము తొమ్మిదో వచనంలో కూడా ఏముందంటే సహోదరులారా మీరు తీర్పు పొందకుండా నిమిత్తము కదా మనందరికీ తీర్పు ఉంది కాబట్టి దాని నిమిత్తము ఒకని మీదనొకడు సనగకుడి కదా సనిగే వాళ్ళు ఎవరు ఎందుకు సనుగుతారంటే వాడి మీద వాళ్ళ హృదయంలో ఏముంది చెడు ఆలోచనలు చెడు తలంపులు కలిగి ఉన్న ఈ సనుగుతారు కోపం చూపిస్తారు ద్వేషం చూపిస్తారు వాడిని విమర్శిస్తారు వాడి మీద నేరాలు మోపుతారు కదా కాబట్టి చూడండి ఒకని మీద ఉన్నొకడు సనగకుడి ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు కదా ఈరోజు నీ హృదయ అంతరంగమును ఆయన ఎరిగి ఉన్నాడు కదా నువ్వు పాపం లేనివాడివా కదా నువ్వు ఎవరువా నేనెవరినా మనం ఎవరమా ఆయన మన ఎదుటనే మన వాకిట ఎదురుటనే ఉన్నాడు కాబట్టి చూడండి మనకి తీర్పు ఉంటది కదా కాబట్టి ఈరోజు సనగకుడి అంటున్నాడు దేవుడు ఒకని మీద నొకడు సనగకుడి ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు కాబట్టి యాకొబ్రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదో వచనంలో ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొని అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును కదా తగ్గించుకోవాలంటే కదా ప్రేమ ఉంటేనే తగ్గించుకోగలుగుతామా లేదా వాడు ఎంత నిన్ను ద్వేషించినా విమర్శించినా నీ మీద నేరాలు మోపినా నీ మీద సనిగినా గొనిగినా నీ మీద అబద్ధప మాటలు చెప్పినా నిన్ను నిందించిన మీరు ధన్యులు అన్నాడు దేవుడు ఎందుకంటే పరలోక రాజ్యమే మీది అన్నాడు కదా కదా నిన్ను హెచ్చిస్తుండ లేదా దేవుడు కదా పరలోక రాజ్యాన్ని నీకు ఇస్తాను రాజ్యానికి నిన్ను వారసుల్లాగా చేసుకుంటాను అంటున్నా ఆయన ఇచ్చే బహుమానం నీకు ఇస్తానంటుందా కాబట్టి ఈ లోకంలో మనం తగ్గించుకోవాలా కదా ఈ లోకంలో తగ్గించుకోవాలా అంటే అంత వరకు మనం సహించాలా అది తగ్గించుకున్నప్పుడే వస్తుంది కదా నీ మీద వచ్చి ఒక బ్రదర్ కోపడితే నువ్వు తగ్గించుకున్న నువ్వు నువ్వు తిరిగి ఏం చేయువు దూషించిన వాడైతే తిరిగి దూషించవు కదా హీడు చేస్తే నన్ను ఇట్లా అంటాడు నువ్వు ఇట్లా ను అంటే ప్రతీకారాలు బదులు తీర్చుకోవు కదా తగ్గించుకొని ఏం చేస్తావు తెలుసా క్రీస్తు ఏదైతే ఆ కలవర శ్రీలో చూపించిన ప్రేమ నువ్వు చూపిస్తావు ఆ ప్రేమ కదా తన సహోదరును ప్రేమించే వాళ్ళే నుండి నిత్య పోతారు అన్నారు కాబట్టి ఈ లోకంలో మనము ఉన్న ఏదైనా కానీ మనము తగ్గించుకోవాలా అప్పుడే ఈ లోకంలో ఆయన ఏదైతే ఆయన చిత్తము నెరవేర్చో అది మనము పర్ఫెక్ట్ గా ఆయన చిత్తము నెరవేర్చాలా కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఈ లోకంలో తగ్గించుకుంటావో కదా నేను సాత్వికుడిని దీన మనసు గలవాడని అన్నాడు మన ప్రభు ఈరోజు మనలో ఏది ఆ సాత్వికము మనలో ఏది ఆ దీన మనసు మనలో ఏది ఆ జాలి మనసు కదా కాబట్టే దేవుడు నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటావో అప్పుడు నిన్ను హెచ్చిస్తాను అంటుడు అలాగే యాకొ ప్రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదకొండో వచనంలో సహోదరులారా ఒకడికి విరోధముగా ఒకడు మాట్లాడకుడి కదా విరోధముగా ఒకడికి ఒకడు మాట్లాడకుడి ఈ సనిగి గొనిగే వాళ్ళంతా ఇల్లే కదా కదా ఇక్కడ మాటలు అక్కడ చెబుతారు అక్కడ చిచ్చు పెడతారు ఇక్కడ చిచ్చు పెడతారు అన్న చెప్పిండా లేదా ఈ చిచ్చు పెట్టే కొండ కదా కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే ఒకనికి విరోధంగా ఒకడు మాట్లాడకుడి ఎప్పుడైతే నువ్వు విరోధంగా మాట్లాడితే ఏమవుతుందంటే ఆజ్ఞ అతిక్రమించి నడుచుకుంటే ఆజ్ఞ అతిక్రమమే మనకి పాపము కదా ఆ పాపమే మనం మరణంలోకి కాబట్టి మనం ఎవరి మీద విరోధంగా మాట్లాడకుడి తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రములకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రములకు తీర్పు తీర్చుచున్నాడు నువ్వు ధర్మశాస్త్రముకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రము నెరవేర్చు వాడవు కాక న్యాయము విధించు వాడవైతివి కాబట్టి మనమైతే ఎవరి మీద వ్యతిరేకం కదా తీర్పు తీర్చొద్దు మన ప్రభు అదే చెప్తుండు కదా తన సహోదరుడు చూచి ద్రోహి వెర్ధుడ అని చెప్పే వాళ్ళందరూ ఏమవుతారు నరకాగ్నికి లోనగుతారు కదా అంటే ఆయన ఆజ్ఞ అతిక్రమించి నడుచుకుంటే కదా వాళ్ళంతా ఏమైపోతారు వాళ్ళ క్రియలను బట్టి ఆ జీవగ్రంథంలో వాళ్ళ పేరు లెక్కించబడుతుంది అన్నాడు ప్రభు ఎవని పేరైతే ఆ జీవగ్రంథంలో లేదు వాళ్ళంతా ఎక్కడికి వెళ్తారు అగ్నిగుండంలోకి అంటే నరకాగ్నే కదా అగ్నిగుండము కాబట్టి మనకి దేవుడు ఈ మాటలు చెప్తుండు మనలో సనుగుడి కదా సనగుద్దని చెప్తుడు దేవుడు మనం అబద్ధం ఆడొద్దు ఈ రోజు అబద్ధం ఆడే వాళ్ళందరూ అపవాది సంబంధులు వాళ్ళంతా వాళ్ళ తండ్రి ఎవరంటే అపవాది వాడు మొదటి నుంచి ఇప్పటి వరకు వాడు జనకుడుగా ఉన్నాడు కాబట్టి నువ్వు నోరు నేను తెలిసిన అన్ని అబద్ధాలే వస్తాయి కదా ఈ అబద్ధాలు చెప్పేవాళ్ళే కదా నేరాలు మోపేది నేరాలు మోపడమే అబద్ధాలు ఆడ్డం కదా తనిగేది గొనిగేది ఈ బ్యాచ్ అంతా కాబట్టి మన దేవుడు మనకి ఈ మాటలు చెప్తుండే ఇంకొక వచనం చూస్తే కాబట్టి చూడండి ఒకటో యోహను ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనంలో మనము మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల కదా కాబట్టి ఎప్పుడైతే ఆయన వాక్యము మన గుణగణాలను చూపించిందో కదా ఇవన్నీ నాశనకరమైన వస్తువులే కదా నేను మరణంలో నడిపించాయన్ని నాశనానికి తీసుకునే వెళ్ళే కదా ఈ క్రియలన్నీ కాబట్టి ఎప్పుడైతే ఆయన నీతో నాతో మనతో మాట్లాడితే మాయన చూడండి మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి కదా మనలను పవిత్రులుగా చేయును ఎవరంటే ఈ పని చేస్తారంటే మెలుకుగా ఉన్నవాడే కదా కాబట్టి చూడండి ఎప్పుడైతే దేవుని వాక్యం మన దగ్గరికి వస్తుందో ఆయన మాటలు మన దగ్గరికి వస్తాయో అది ఏదైనా కానీ మనలో ఆయన పట్ల ఆయసకరంగా కదా ఈ లోకము నీ పాపాన్ని కప్పిపొచ్చదు కదా ఏం చేస్తుంది నువ్వు ఎంత దుర్మార్గుడు అయినా నిన్ను పొగడుతుంది కదా ఇట్లాంటోడు అట్లాంటోడు కదా కానీ యేసు ప్రభు మన తండ్రి మాత్రము నీ పాపాన్ని ఎప్పుడు కప్పిపొచ్చాడు మన పాపాలు ఆయన ఆయన పాపాన్ని అసహించుకునే దేవుడు మన దేవుడు ఎట్లా ఆయన కప్పిపుచ్చుతాడు కాబట్టి ఆయన మాట్లాడినప్పుడల్లా మన పాపాలనే బయట చూపిస్తాడు కదా ఎందుకు చూపిస్తాడంటే మనల్ని ఏం చేయడానికి సమస్త దుర్నితి నుండి మనల్ని పవిత్రులుగా చేయడానికే మన పాపాలను ఆయన జ్ఞాపకం చేస్తాడు కదా నువ్వు ఎట్లా నడుచుకుంటున్నావో ఈ దినం ఎట్లా ఆలోచిస్తున్నావు ఎట్లాంటి క్రియలు కనబరుస్తున్నావు కదా నువ్వు ఎట్లా వేషధారణకరంగా ఉన్నావో ఎట్లా ఉన్నావో ఆయన మన హృదయ అంతరంగం ఎరిగిన వాడా మన మన పరిస్థితి ఏందని చూసిన దేవుడా కదా కాబట్టి ఆయన ప్రేమించే దేవుడే కాబట్టి ఆయన నీతో మనతో మాట్లాడుతుంటాడు వాక్యం ద్వారా ఆయన ఏర్పరచుకున్న బిడ్డలందరి ద్వారా అప్పుడు నువ్వేం చేయాలా నీలో ఏదైనా నాలో ఏదైనా కదా తగ్గించుకోమన్నాడు కదా నేను ఎందుకు పాపం చేసినా అని నేను నలభై వేల నుంచి సేవ చేస్తున్నాను ముప్పై నుంచి సేవ చేస్తున్నాను ఇరవై నుంచి సేవ చేస్తున్నాను కదా నేను అనేకులుగా రక్షణ ఇచ్చినాను నాలో ఏ పాపం ఉంది ఇలా నువ్వు కదా ఆయన ఏమంటు నువ్వు అలా అనుకుంటే నువ్వు అబద్ధికుడివి అని చెప్తుండడు దేవుడు అంటే నేను నువ్వు మోసపుచ్చుకోవడమా అప్పుడు నీలో సత్యం ఉండదు కదా కాబట్టే దేవుడు చెప్తుంది ఏంటంటే మనం ఒప్పుకోవాలా ఏదైనా కానీ చిన్న పది ఏళ్ళ పసిబెడ్డొచ్చి వాక్యం చెప్పినా మనం త్రోసే ఈ లోకం త్రోసేస్తారు కదా నువ్వు పదేళ్ళ అడివి కదా కానీ ఇరిమి అలాంటి బాలుడి చేత కూడా ఆయన వాక్యం చెప్పించి బుద్ధి చెప్పించి ఉండాలి బిడ్డలకి కాబట్టి చూడండి ఆయన మాట్లాడుకుంటూ దలుచుకుంటే మాట్లాడే దేవుడు కాబట్టి అని ఏ రూపకంగా అయినా మనతో మాట్లాడతారు ఒక్కసారి మన ఆలోచనలతో కూడా మాట్లాడతారు కదా ఆయన ఆలోచన కర్తా కదా కాబట్టి ఆయన మాట్లాడినప్పుడు ఒకవేళ ఆయనకి మనకి ఏమన్నా ఆయాసకరంగా ఉంటే మనం ఏం చేయాలా మన పాపాలు ఒప్పుకోవాలా ఇది బుద్ధిమంతుడు చేసే పని బుద్ధి గలవారు చేసే పని ఇది మెలుపుగా ఉండి చేసేవాళ్ళు వీళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు ఎప్పుడైతే దేవుడు మాట్లాడిండని గ్రహించిండ్రో కదా ఆ రోజు నేనే ఒక యోనా వెళ్ళి ప్రకటించినప్పుడు వాళ్ళంతా గోన కట్టుకొని సంచులు కట్టుకొని వాళ్ళు ఉపవాసాల ప్రార్థన చేస్తే వాళ్ళకి విధించబోయే ఉగ్రత ఆయన ఏం చేసిండు ఆయన వెనక్కి తీసుకుండా లేదా కొంతకాలం ఇది చేస్తాడు కాబట్టి ఈరోజు మనలో మరణం ఎందు నిలిచి ఉండడం అంటే వాక్యం లేకుండా మనం ఉంటే ఖచ్చితంగా ఆయన ఉగ్రత అవిదేవిత అయిన వస్తుంది కాబట్టి ఆయన మాట్లాడినప్పుడు మనము మన పాపాలను ఆయన ఎదుట ఒప్పుకోవాలా కదా నేను రక్షణ పొందినాను కదా నేను కూడా సేవ చేస్తున్నానంటే నువ్వు హెచ్చించుకున్నట్టు నువ్వు తగ్గించుకోలేదు అన్నట్టు కదా ఈ గుణగాలు నువ్వు తగ్గించుకుంటే ఆయన హెచ్చిస్తాడు నిన్ను నువ్వు హెచ్చించుకుంటే ఆయన తగ్గిస్తాడు నిన్ను కదా రెండు ఆయన దగ్గరే ఉంది కదా అధికారం మన ప్రభు దగ్గరే కదా కాబట్టి ఒకటో యును ఒకటో అధ్యాయము పదే వచనంలో కూడా మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అపద్దిగునిగా చేయవారు అగుదము ఆయన వాక్యము మనలో ఉండదు కదా కాబట్టి ఈరోజు నువ్వు పాపం చేస్తున్నావా లేదా దేవుడు నాకు కూడా చెప్తుండు అంటే నీలో కోపము ద్వేషము కదా పగలు ప్రతీకారాలు నేరాలు మోపడాలు అబద్ధాలు ఆడ్డాలు విమర్శించడాలు వేద్యమాడ్డాలు కదా ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ ఇట్లా ఇట్లా చెప్పే ఇవన్నీ ఉంటే దేవుడు ఏం చదువుతుండే ఈరోజు నువ్వు ఆయనని అబద్ధికునిగా చేస్తున్నావు ఆయన వాక్యం ఎక్కడుంది నీలో ఆయన వాక్యము నీలో ఉంటే ఏది నీలో ఆ ప్రేమ ఏది నీలో ఆ తగ్గింపు ఏది నీలో ఆ సహించే గుణము ఆ ఓపిక ఏది ఆ ఓర్పేది సగనం ఏది మనలో ఎక్కడ ఉంటుంది అది అది ఉంటే నువ్వు ఏమీ చెయ్యవు కదా కదా కాబట్టి చూడండి ఆయన వాక్యము మనలో ఉండదు కాబట్టి ఒకటో వ్యవహాను రెండో అధ్యాయము నాలుగో వచనంలో ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు అంటే దేవుణ్ణి నేను నమ్ముతున్నాను విశ్వాసం పెడుతున్నాను కదా ఆయన సేవలో నేను బహుగా వాడబడుతున్నాను అని ఎవరైతే కదా ఎరిగి ఉన్నానని చెప్పుకునే వాళ్ళు ఆయన ఆజ్ఞలు గై కొని కదా ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు అంటే వీళ్ళు దేవుణ్ణి నమ్మి విశ్వాసం పెట్టి కదా ఆయన కొరకు ముందుకి వెళ్ళే వీళ్ళు ఆయన ఆజ్ఞలు గైక్వనని వాడు అపద్దికుడు కదా నీ తండ్రి ఎవరు ఈరోజు క్రీస్తు కాదు సైతాను నీ తండ్రి అని దేవుడు చెప్తుండు కానీ నీకు దేవుడు ఎరిగి ఉందని నువ్వు చెప్పుకుంటున్నావంటే నువ్వు చెప్పుకొని కూడా నువ్వు చెయ్యట్లేదంటే నువ్వు వేషధారకులే అపద్దికులు అంటే పైకి ఒక రూపం కదా పైకి ఏం గొర్రెల రూపం లోపలేం రూపము తోడేల రూపం అన్నట్టు వాళ్ళు వీళ్ళు వానిలో సత్యము లేదు ఎందుకు సత్యం లేదంటే గొర్రె గొర్రెలాగానే ఉండాలా తోడేలు ఎట్లా అవుతుంది గొర్రె తోడేలు ఎట్లా అవుతుంది శరీరము శరీరంలాగా ఉండాలా ఆత్మ ఆత్మలాగా రెండు ఒకటిగా విరోధంగా ఉంటాయా లేదా కదా అబద్ధము సత్యము రెండు ఒకటి ఎట్లా అవుతాయి కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు సత్యంలో ఉన్నామని చెప్పుకొనుచు ఆయనను ఎరిగి ఉండమంటే ఆయననే సత్యం కాబట్టి ఆయన వాక్యమే సత్యము కాబట్టి ఆయన వాక్యం విన్నామని చెప్పుకొనుచు ఆయన వాక్యానుసారంగా నడుచుకొని జీవితాలు ఈ గుణగానం నాలో కూడా ఉన్నింది నేను కూడా ఒకప్పుడు అబద్ధికున్నాయి ఎప్పుడైతే ప్రభువులో కనిపెట్టుకొని నా పాపాలు చూపించు ప్రభావ నన్ను క్షమించి ప్రభా అడిగితే ఖచ్చితంగా ఆయన నా బలహీనతలు చూపించే దేవుడు కదా నా పాపాన్ని ఎట్లా కప్పిపుచ్చుతాడు ఈ లోకంలో తల్లిదండ్రులు కూడా పాపాలకు కప్పిపుచ్చుతారు కదా బిడ్డల గురించి స్వార్థంతో లేరు అట్లాంటి వాళ్ళు నావాడు వాడు నా వాడు అని చెప్పి వాడు చేసిన నేరాలు కూడా కప్పిపుచ్చే ఉన్నారా ఈ లోకస్తులు కానీ మన ప్రభు అట్లా చెయ్యడు కదా ఈ లోకస్తులు చేస్తారు వీడు నా సంఘం వాడు వీడు నా కులం వాడు వీడు నా మతం వాడు వీడు నా దగ్గర శిష్యుడు అలా ఇని ఏం చేస్తారు వాళ్ళ పాపాలు కప్పిపుచ్చుతారు ఎందుకంటే ఆ పాపాన్ని ఏం చేస్తారు వీళ్ళు అబద్ధం చేసేలాగా చేస్తారు కదా కానీ వాణిలో సత్యము లేదు కదా ఈరోజు ఆయనని ఎరిగి ఉన్నాము ఆయన వాక్యం వింటున్నాము నమ్మకం పెడుతున్నాము విశ్వాసం పెడతామని చెప్పుకుంటున్న మనలో ఈ గుణగణాలుంటే నువ్వు అబద్ధికుడు అని దేవుని వాక్యం ఈరోజు స్పష్టంగా దేవుడు చెప్తుండడు నువ్వు ఒక వేషధారకుడివి అని చెప్తుంది దేవుడు కదా మనం వేషధారకులమైతే ఎట్లా ఆయన మనవశం అవుతాడు ఎట్లా నీలో హృదయంలో దేవుడు ఉంటాడు ఈరోజు నీ హృదయంలో ఎవరు అపవాదే ఉన్నాడు కాబట్టి నువ్వు కోపాడగలుగుతున్నావు ద్వేషం చూపించగలుగుతున్నావు దూషించగలుగుతున్నావు కీడు చేయగలుగుతున్నావు మోపగలుగుతున్నావు అబద్ధాలు ఆడగలుగుతున్నావు అహంకారంతో మాట్లాడగలుగుతున్నావు గర్వంతో మాట్లాడుతున్నావు కదా ఎక్కడ నీలో నాలో మనలో తగ్గించుకునే గుణగణం ఉంది నువ్వు ఈ రోజు అహంకారం గలవాడివైతే ఆయన నిన్ను అణచివేస్తాడంటే నువ్వు హెచ్చించుకుంటున్నావు కాబట్టి ఈరోజు నేను తగ్గిస్తాను అంటుడు దేవుడు కాబట్టి చూడండి వానిలో సత్యము లేదు అని దేవుడు చెప్తుడు ఇక్కడ ఏముందంటే ఒకటో యోహను రెండో అధ్యాయం ఐదో వచనంలో ఆయన వాక్యము ఎవడు గైకొను కదా ఇక్కడ ఏమన్నాను ఆయన ఇరిగి ఉన్నానని చెప్పుకొనచ్చు ఆయన ఆజ్ఞలు గైకొనని వాడేమో అపద్ధికుడు సత్యం లేదని మన ప్రభు చెప్తుంటే ఆయన వాక్యము ఎవడు గైకొనను అంటే ఎవరైతే ఆజ్ఞ ప్రకారంగా నడుచుకున్నారో వాణిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను కదా వీళ్ళు సహించగలుగుతారు కోప్పడరు ద్వేషం చూపించరు కీడు చేయరు అహంకారంతో మాట్లాడరు గర్వంతో మాట్లాడరు కదా ఎందుకంటే వీళ్ళలో ఏముంది దేవుని ప్రేమ నిజముగా కదా అబద్ధం కాదు నిజముగా కదా పరిపూర్ణమవుతుంది ఆ ప్రేమ నిజంగా మనలో పరిపూర్ణం అయితే మనం ఎట్లా ఉంటాము క్రీస్తులాగా ఉంటాం కదా అంటే నిన్ను వచ్చి సూదులు పొడిచినా నీ మీద రాళ్ళు లేసినా నిన్ను కొట్టినా తిట్టినా కానీ కదా నీ మీద ఎన్ని నేరాలు మోపినా ఎన్ని సరిగినా విమర్శించినా ద్వేషించినా ఎన్ని నీ మీద అబద్ధప మాటలు చెప్పినా నువ్వు ఎక్కడా కూడా దేవుడి నుంచి తొలగిపో కదా మన ప్రభు ఎంతగా ఆయనను కూడా అబద్ధికునిగా చేసినరా లేదా ఆయన దేవుడు అని చెప్పుకుంటుండు కదా ఆయన మీద నేరాలు మోపలేదా మన ప్రభు మీద ఆయనను సొనగలేదా కదా కానీ ఎక్కడన్నా ఆయన తన ఈ ప్రేమ పరిపూర్ణం అయ్యిండు కదా మన దేవుడే ప్రేమ దేవుడు కదా కాబట్టి ఆయన ఎక్కడ ఈ లోకానుసారంగా చేయలేదు ఆయన కదా అందుకే మనలో క్రీస్తు ప్రేమ పరిపూర్ణం అయినప్పుడే మనలో దేవుని వాక్యం కూడా పరిపూర్ణం అవుతుంది అది ఎప్పుడంటే ఆయన వాక్యం ఎవడు గై కొనో వాణిలో అంటే ఆయన వాక్యానుసారంగా ఎవడు గై వాడిలోనే దేవుడు ఉంటాడు వాడిలోనే ఆయన నివసిస్తాడు కదా వాళ్ళ ద్వారానే ఆయన మహిమను ఆయన ప్రత్యక్ష పరచుకుంటాడు ఈ లోకానికి కదా ఆయన కుమారుడిగా చేర్చుకుంటాడా లేదా కదా కానీ నువ్వు నేను మనం ఎట్లా ఉన్నాము అంటే ఈ లోకం ఎట్లా ఉందంటే ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనిచ్చు ఆయన ఆజ్ఞలు ఎక్కడ గైకోనట్లున్నారు కదా అందుకే వీళ్ళ అబద్ధికులు ఈ అబద్ధికి అబద్ధికులైన వాడు ఎవరిలో క్రీస్తు ప్రేమ పరిపూర్ణం అవ్వదు కాబట్టి వీళ్ళందరూ ఎక్కడికి పోతారంటే మరణ నిలిచి ఉంటారు ప్రేమ లేని వాడు నిలిచి ఉంటాడంటే క్రీస్తు ప్రేమ నిజముగా పరిపూర్ణమైన వాళ్ళంటే క్రీస్తు ఎప్పుడైతే వాళ్ళ హృదయాల్లో పరిపూర్ణం అవుతాడో ఆయన వాళ్ళ వశం అవుతాడో వాళ్ళ ఆయన మన ప్రభువులో ఏముంది నిత్య ఉంది కాబట్టి చూడండి ఆయన వాక్యము ప్రకారంగా మనం నడుచుకుంటేనే మనము దేవుని ప్రేమ మనంలో నిజముగా పరిపూర్ణం అవుతుంది కదా వేషధారణ కదా వేషధారణ కాదా ఎంత పాటలు పాడి ఏం సుఖం ఎంత వాక్యం చెప్తే ఏం సుఖం కదా మనలో ఈ క్రియలు కనబడితే ఆయన మనల్ని చూసి ఉమ్మి లేదా ఎందుకంటే నువ్వు ఎట్లా ఉన్నావు ఎరిగానని చెప్పుకుంటున్నావు కానీ ఆయన వాక్యానుసారంగా నడుచుకోవాలంటే నులివెచ్చని జీవితం కదా సగం సత్యం సగం అబద్ధం అంటే సగం క్రీస్తులో సగం ఈ లోకంలో కదా కదా కాబట్టి ఇలాంటి వాళ్ళని చూస్తే దేవుడు ఉమ్మి వేస్తాడని చెప్పిండ లేదా ప్రకటన గ్రంథంలో మూడో అధ్యయంలో కదా కాబట్టి చూడండి ఆయన వాక్యం ప్రకారంగా మనం నడుచుకోవాలా అప్పుడే దేవుని ప్రేమ మనలో పరిపూర్ణం అవుతుంది ఆయన ప్రేమ మనలో ఉంటే ఆయన మనలో ఉన్నట్టే అప్పుడు మనం అన్నిటినీ సహించగలుగుతాం భరించగలుగుతాము ధైర్యంగా ఉండగలుగుతాము ఎలాంటి నాశనకరమైన ఏ వస్తువు మనం తెచ్చిపెట్టుకోం కదా అది తెచ్చుకో పెట్టుకుంటున్నావు అంటే చోటిస్తే వాడు వస్తాడు కదా అప్పుడు నువ్వు ఎవరి సంతానము దుష్టుడి సంతానం దేవుని సంతానం కాదు కదా కాబట్టి నువ్వు సర్ప సంతానం కదా కదా ఆ పరిశైల సద్దుకలు దేవారాత్రము ఆయన ధ్యానించే వాళ్ళు అయినప్పటికీ వాళ్ళు తెచ్చిపెట్టుకుంది ఎవరిని సైతాన్ని తెచ్చి పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళని చూసి మీరు సర్ప సంతానమా అన్నాడు ఎందుకన్నాడంటే వాళ్ళ క్రియలు కదా వాళ్ళలో కోపము ద్వేషము ఇవన్నీ ఉంటే ఇవన్నీ ఎవరిలో దేవుళ్ళు ఎక్కడ ఉన్నాయి కాబట్టి ఆయన వాళ్ళని చూడంగానే ఆ మాట అనగలిగిండు ఈ రోజు మనల్ని కూడా అంటాడు దేవుడు కాబట్టి చూడండి నిర్గమకాండము ఇరవయో అధ్యాయము పదారో వచనంలో నీ పొరుగు మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు కదా ఈ రోజు మనం ఎవ్వరి మీద అపద్ధా సాక్షాలు పలకకూడదు లేని నిర్గమ కాండము ఇరవై మూడో అధ్యాయము ఒకటో వచనంలో లేని వార్తను పుట్టింపకూడదు ఈ అబద్ధ సాక్ష్యం ఏంది లేని వార్త కదా కాబట్టి నీ పొరుగు మీద అంటే ఆయన చెప్పిండు కదా నిన్ను వల్లే నీ పొరుగు ప్రేమించమన్నాడు అది ఆయన ఆజ్ఞ కదా ఆయన్ని ఎరిగి ఉన్నానని చెప్పుకొనిచ్చు వీళ్ళంతా ఎవరు ఆజ్ఞ అతిక్రమించి నడుచుకునే వాళ్ళు అందుకే వీళ్ళ అబద్ధికులు వీళ్ళలో ప్రేమ లేదు కాబట్టి వీళ్ళు మరణమందు నిలిచి ఉన్నారని దేవుడు చెప్తుండడు కదా నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు లేని వార్తను పుట్టింపకూడదు అన్యాయము కదా అన్యాయపు సాక్ష్యమునకు పలుకుటకై దుష్టునితో నువ్వు కలియకూడదు కదా అందుకే దేవుడు కోపడు కాని కదా సూర్యుడు అస్తమించే సమయం వరకు ఆ కోపాన్ని తీసివేయమన్నాడు లేదంటే అపవాది సాతానకు చోటిస్తారన్నారు అందుకే వీళ్ళు వాడికి చోటిచ్చు కాబట్టి వాడితో కలిసిపోయినరా లేదా కాబట్టి పొరుగు వాళ్ళ మీద సహోదరుల పట్ల అబద్ధ సాక్ష్యాలు పలకగలుగుతున్నారు లేని వార్తను పుట్టించగలుగుతున్నారు అన్యాయంగా సాక్ష్యం పలుకుతున్నారు వాడితో సాహవాసం చేసి ఉన్నారు మళ్ళీ ఏమంటున్న నిర్గమకాండము ఇరవై అధ్యాయం ఏడో వచనంలో అబద్ధమునకు దూరముగా నుండుము కదా ఇవన్నీ అబద్ధాలా కదా ఈ అబద్ధ సాక్ష్యము చెప్పేవాళ్ళు లేని వార్తలను పుట్టించే వాళ్ళు అన్యాయంగా సాక్ష్యం పలికే వాళ్ళు వీళ్ళంతా అబద్ధానికి దూరంగా ఉన్న కదా ఈ రోజు దేవుడు నీకు నాకు మనకు చెప్తుడు నువ్వు దూరంగా ఉండు దూరంగా ఉండకపోతే నువ్వు మరణానికి దగ్గరైపోతావు అని చెప్తుండడు దేవుడు ఎందుకంటే ఆయన ఉగ్రత వచ్చి వీళ్ళ మీదనే పడితే నీ పరిస్థితి నా పరిస్థితి మన పరిస్థితి ఏమవుతుంది కాబట్టే ఈ రోజు దేవుడు మనకు చెప్తుండు నువ్వు అబద్ధానికి దూరముగా నుండుము అంటే సాతానికి దూరంగా ఉండుము వాడు నీలో ఉంటే ఖచ్చితంగా ఈ క్రియలు నీలో కనబడతాయి అదే ప్రభు నీలో ఉంటే ఆయన ప్రేమ నీలో ప్రత్యక్షం అవుతుంది కదా అప్పుడేమంటుండే అబద్ధానముకు దూరంగా నుండము నిరపరాధినైనను నీతిమంతునైనను చంపకూడదు ఎవరు ఈ చంపే బ్యాచ్ అంతా నరహత్య చేసేవాళ్ళు అంటే ఎప్పుడు చేస్తున్నారు తన సహోదరుని ద్వేషించి వాడు ఏమంటా నరహంతకుడు అన్నాడు దేవుడు ఏ నరహంతకుని ఎందు నిత్య జీవం ఉండదు మీరు ఎరుగుదురు కదా అన్నాడు కాబట్టి ఈ రోజు నిరపరాధినైనను నీతిమంతునైను చంపకూడదు కదా ఈ రోజు ద్వేషం చూపిస్తేనే నువ్వు హత్య చేశావు అని చెప్తుంది దేవుని వాక్యం కదా ఎంత స్పష్టంగా దేవుడు చెప్తుడు నువ్వు చంపకూడదు నేను దుష్టుని నిర్దోషిగా ఎంచను కదా వీళ్ళంతా దుష్టులా కాబట్టి వీళ్ళని నేను నిర్దోషులుగా ఎంచను అంటే వీళ్ళని నేను విధేయులుగా ఎంచను కాబట్టి వీళ్ళంతా మరణానికి తగిన వాళ్ళు వీళ్ళని నిత్య జీవం వీళ్ళకి కదా అందుకే నేను దుష్టిని నిర్దోషిగా ఎంచను కాబట్టి దేవుడు ఇంత స్పష్టంగా చెప్తుండ కదా కాబట్టి మనందరినీ దోషిగానో నిర్దోషిగానో ఎంచే దేవురంటే మన ప్రభువే కదా ఆయన రాకడప్పుడు ఆయన సింహాసనం ఎదుట నువ్వు నిలబడాలా లేదా నువ్వు నిర్దోషిగా ఆయన ఈ గుణగాణాలు నువ్వు చూపిస్తే నేను నిన్ను నిర్దోషిగా ఎంచను అంటుండు ఎవరిని ఈ అబద్ధ సాక్ష్యాలు పలికే లేని వార్తలు పుట్టించే అన్యాయంగా పలికే సాక్ష్యాలు పలికే వాళ్ళని ఆడే వాళ్ళకి కదా నిరపరాధినైనను నీతిమంతునైన చంపే బ్యాచ్ని వీళ్ళందరినీ నేను నిర్దోషిగా ఎంచను ఈ గుణాలు నీలో ఉంటే నువ్వు కూడా దోషివే కాబట్టి దేవుడు మనకు చెప్తుండడు నిర్గమకాండము ఇరవై అధ్యాయం ఎనిమిదో వచనంలో లంచము తీసుకొనకూడదు లంచము దృష్టి గలవానికి గ్రుడ్డితనము కలుగుజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయిచ్చును కదా ఈ రోజు మనలో లంచము తీసుకోవద్దు ద్వేషం చూపించొద్దు కోపం చూపించొద్దు కీడు చేయొద్దు విమర్శించొద్దు కదా ఇవి ఏమీ ఉండొద్దు ఇంకా ఆయన మనల్ని చూసి అసహించుకునే గుణగణాలు సామెతల గ్రంథము ఆరో అధ్యాయము పదహారో వచనంలో ఇహోవాకు అసహ్యములైనవి ఆరు గలవు ఏడును ఆయనకి హేయములు ఆ అహం ఆరు గుణగణాలు ఏంటంటే ఆరో అధ్యాయము పది వచనము సామెతల గ్రంథంలో అవేమనగా అహంకార దృష్టి కలలాడు నాలుక కదా అహంకారమే కదా హెచ్చించుకునేవాడే అహంకారం చూపించగలడు తగ్గించుకునేవాడు కాదు కదా ఈ రోజు మనం ఏదో కొంచెం నేర్చుకున్నా కానీ ఏదో గర్వంతోనో ఏదో అని సేవలో కూడా ఏదో నేను పెద్ద అయినానని నేను అహంకారం చూపించుకుంటే నువ్వు ఆయన దృష్టికి అసహ్యమైన వాడివి నీ నీ విశ్వాసం ఎవరికి కావాలా నీ నమ్మకం ఎవరికి కావాలా నీ భక్తి ఎవరికి కావాలా ఆయనని నిన్ను అసహించుకుంటుంటే నిన్ను ఎట్లా దేవుడు నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు అబద్ధాన్ని ప్రేమిస్తున్నావు అబద్ధికి జనకుడైన అపవాదిని ప్రేమిస్తున్నావు నువ్వు నాకు ఎట్లా ఇష్టడు అవుతావు నువ్వెట్లా నా వాక్యాన్ని అయికొని నడుచుకుంటావు నా ప్రేమ నీళ్ళు పరిపూర్ణం అవుతుంది నా ప్రేమ పరిపూర్ణం అవ్వాలంటే నా మాట ప్రకారంగా కదా కాబట్టి ఈరోజు మనలో అహంకారము అస్సలు ఉండొద్దు కదా కాబట్టి అహంకార దృష్టి గలలాడు నాలుకయు నిరపరాధులను చంపు చేతులు ఎట్లా నువ్వు నిరపరాధులను చంపుతున్నావు ఏం చేస్తున్నావు నువ్వు ద్వేషం చూపిస్తున్నావు కోపం చూపిస్తున్నావు కదా నేరాలు మోపుతున్నావు అబద్ధాలు చెబుతున్నావు సనుగుతున్నావు లేని వాటిని పుట్టిస్తున్నావు కాబట్టి నువ్వు వాడిని చంపుతుంటే నువ్వెట్లా దేవుడికి ఇష్టమైన వాడి బాగా ఈ గుణాణం ఉన్న వాళ్ళని కూడా దేవుడు ఏమంటున్నాడు అసహించుకుంటా అంటుండడు ఇంకోటి ఏమంటుడు దుర్యాలోచనలు యోచించు హృదయం కదా దుర్యోచనలు కదా దురాలోచనలు ఎప్పుడు వస్తాయి దురాశ ఉన్నప్పుడు వస్తాయి ఆ దురాశ దురాలోచనలు వచ్చినప్పుడే కదా నువ్వు నేరాలు మోపేది వాడి మీద లేని వాటలు మాటలు పుట్టించేది వాడి మీద నువ్వు అబద్ధ సాక్ష్యాలు చెప్పేది వాడి మీద సరిగేది వాడి మీద ఇట్లా వీళ్ళకి చెప్తావు వాళ్ళు అక్కడ చెప్తావు ఈ గుణగానాలన్నీ ఎవరు కదా ఇవన్నీ దుర్యాచనలు యోచించు హృదయమును కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను కదా నా బిడ్డలు ఎక్కడ వెళితే అక్కడ సమాధానం వస్తుంది అక్కడ వెలుగుమయం అవుతుంది అన్నాడు దేవుడు నువ్వు అపర్దికుడికి తండ్రి కదా నీకు కాబట్టి నువ్వు కీడు చేయడానికే త్వరపడి పరిగెత్తుతావు అనమాట ఎక్కడి పోయినా నువ్వు వస్తావు కానీ నువ్వు సమాధానాన్ని తీసుకురావు కానీ సమాధాన పరిచే వాళ్ళే దేవుని కుమారులు అన్నాడు దేవుడు కదా ఈ రోజు నీ జీవితమే సమాధానం లేకపోతే నీ జీవితమే సహోదరుడి పట్ల ప్రేమ కలిగి తగ్గించుకోకపోతే వాడి మీద జైపోతే నువ్వు ఎట్లా దేవుని బిడ్డ అవుతావు నువ్వు నువ్వు అపద్దికుడివే కదా వాక్యం గైకోనని వాళ్ళందరూ అబద్ధికులే వాళ్ళంతా సాతాను సంబంధులే వాళ్ళ దేవుని సత్యం ఎక్కడ ఉంటుంది ఆయన ప్రేమ ఎక్కడ పరిపూర్ణం అవుతుంది వాళ్ళు ఎట్లా సమాధానాన్ని తీసుకురాగలరు కాబట్టి వీళ్ళు కీడు చేయగలుగుతారు అలాంటి పాదములను లేని వాటిని పలుకు కదా లేని వాటిని పలుకు అబద్ధ సాక్షు కదా లేని వాటిని పలికే సాక్ష్యాలు చెప్పేవాళ్ళు అన్నదములలో జగడములు పుట్టించు కదా సహోదరుల మధ్య కోపము ద్వేషము విమర్శించుకోవడం వేద్యమాడడం ఇవన్నీ కదా ఇవన్నీ జగడాలా కదా ఈరోజు లేదా క్రైస్తవుల్లో మనలో లేదా మనల్ని మనం పరిశీలించుకోవాలా లేదా జగడా లేవా కాబట్టి ఇవి పుట్టించువాడును అబద్ధమాడు పెదవులు హెహోవాకు హేయములు కదా ఇవన్నీ దేవుడు నిన్ను అసహించుకుంటాడు ఆయనకి ఏది ఇష్టమో తెలుసా సత్యవర్తనులు ఎవరు వాళ్ళు ఆజ్ఞ ప్రకారంగా నడుచుకొని జీవించే వాళ్ళు వాళ్ళలో దేవుని ప్రేమ పరిపూర్ణం అవుతుంది వాళ్ళు నిజమైన క్రీస్తు వారసులు క్రీస్తు బిడ్డలు వాళ్ళు ఎందుకంటే ఆయనని పోలి నడుచుకున్నారు కాబట్టి ఈ క్రియలు ఏవి వాళ్ళలో కనబడవు కదా ఇవి ఎన్ని కనబడే వాళ్ళంతా హెచ్చించుకునే వాళ్ళు కాబట్టి వీళ్ళందరినీ ఆయన అణచివేస్తాడు కదా కాబట్టి చూడండి మత్తాయి సువార్తలో పదిహేనో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో ఇక్కడ దేవుడు ఒకటే మాట చెప్తున్నాడు ఏమంటే దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేషగమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదూషణలు ఎక్కడ నుండి వస్తున్నాయంట హృదయంలో నుండి వచ్చును ఇవన్నీ నువ్వు వాక్యం ప్రకారంగా నడుచుకోకుండా జీవిస్తున్నావంటే నువ్వు ఎవరికి చోటిచ్చినావు నీ హృదయంలో అంటే తాతానికి చోటిచ్చినావు కాబట్టి నువ్వు దురాలోచనలో నరహత్యలు వ్యభిచారాలు ఇవన్నీ చేయగలుగుతున్నావు ద్వేషించగలుగుతున్నావు కోపం చూపించగలుగుతున్నావు ప్రతీకారం తీసుకోగలుగుతున్నావు కదా నేరాలు మోపగలుగుతున్నావు సనగగలుగుతున్నావు గనుగుతున్నావు కాబట్టి ఈరోజు వింటున్నా మనల్ని మనం ప్రశ్నించుకోవాలా ఎందుకు చెప్తున్నానంటే ఈ క్రియలన్నీ గణపరిచి నేను దేవుణ్ణి నమ్మినాను విశ్వాసం పెట్టినాను కదా నేను బల్లారాధన విరిపించుకున్నాను ఎన్ని చెప్పుకున్నా అది వ్యర్థమే ఎందుకంటే నువ్వు నిత్య జీవముకు తగిన వాడివి కాదు క్రీస్తు ప్రేమ లేని వాళ్ళందరూ మరణం ఎందు నిలిచి ఉన్నారు ఎందుకంటే ఆ ప్రేమ యేసు ప్రభు నీ హృదయంలో ఉన్నప్పుడే వస్తుంది ఆ ప్రేమ ఆయన ప్రేమ నీలో పరిపూర్ణం అయినప్పుడే కాబట్టి నువ్వు ఎంత గొప్పవాడి ఎంత సేవకుడి ఎవరైతే ఏముంది కదా కదా ఎవరైనా ఏముంది ఆయన చెప్పింది ఒకటే కాబట్టి మనల్ని మనం పరిశీలించుకోవాలా ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో నాలుగో అధ్యాయం ఇరవై వచనంలో ఏం చదువుతుందంటే నీతియుదార్థమైన భక్తియు గలవారై కదా మనలో నీతి యథార్థమైన హృదయం కదా అది ఎవరిది క్రీస్తు కలిగిన దేవుడే మన యథార్థ మన దేవుడే యథార్థవంతుడు న్యాయాధిపతి కదా న్యాయం గల దేవుడు కదా కాబట్టి మనము యథార్థంగా భక్తి ఉండాలా యథార్థమైన భక్తి ఉండకపోతే అది వేషధారమైన భక్తి కదా అది కదా ఆ భక్తి నీలో ఉంటే మనకు దేవుతుంది ఏంటంటే మనల్ని ఎట్లా ఉండమంటుండంటే మనలో నీతియుదార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా కదా ఆయన పోలికగా సృష్టించబడిన నవీన స్వభీవమును ధరించుకొనవలను కదా కాబట్టి మనము ఆయన స్వభావమును మనం ధరించుకోవాలని చెప్తుండడు దేవుడు అలాగే ఏం చదువుతుడు ఎఫ్ఎస్సీలకు నాలుగో అధ్యాయం ముప్పై రెండో వచనంలో ఒకని ఎడల ఒకడు దయగలిగి కదా ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయములై కదా ఇది ఎప్పుడు వస్తుందో తెలుసా ఒకని ఎడల ఒకడు దయ కరుణ నువ్వు నవీన స్వభావమును అంటే క్రీస్తును ధరించినప్పుడే నీలో దయ వస్తుంది కరుణ వస్తుంది నువ్వు కరుణా హృదయములై క్రీస్తునందు దేవుడు కదా దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి కదా నువ్వు క్షమిస్తే నువ్వు ఎట్లా కోపం చూపించగలవు ఎట్లా ద్వేషం చూపించగలవు ఎట్లా విమర్శించగలవు ఎట్లా వాడి మీద నువ్వు సనగగలవు వనగలవు వాడి మీద లేని మాటలు ఎట్లా పుట్టిస్తావు వాడి మీద అబద్ధ సాక్షలు ఎట్లా చెప్తావు కదా దేవుడు నన్ను క్షమించిండు నేను కూడా క్షమించాలా కదా దేవుని వాక్యం చెప్తుందా లేదా మన ప్రభు మనల్ని క్షమించలేదా మనమంతా పాపులమే కదా రక్షణ పొందక ముందు ఎదకముందు మనమంతా అబద్దికులమే కదా అబద్ధానికి తండ్రిలేము కదా మన తండ్రి సైతానే కదా కానీ వాడి చరల నుండి మనల్ని విడిపించిండా లేదా మన ప్రభు మనల్ని క్షమించిండా లేదా మనల్ని పవిత్ర లేదా కాబట్టి నువ్వు కూడా ఆ చరల్లో ఉన్న వాళ్ళని కూడా క్షమించాలా అని దేవుని వాక్యం చెప్తుంది మీరు నువ్వు ఒకరిని ఒకరు క్షమించాలా అప్పుడే నువ్వు సమాధానంతో ఉండగలవు క్షమించకపోతే ఎట్లా వస్తుంది నీలో సమాధానం సమాధానం లేకపోతే ఎట్లా ప్రేమ ఉంటుంది నీలో ఎట్లా వాడితో నువ్వు సంతోషపడగలతావు వాడితో ఎట్లా మంచితనంగా నడుచుకోగలవు ఎట్లా నువ్వు నీ కదా ఆశా నిగ్రహంగా ఉండగలవు ఎట్లా నువ్వు నువ్వు తగ్గించుకోగలవు ఎట్లా నువ్వు ఓపిక ఓర్పు సహనం దీర్ఘశాంతం కలిగి ఉండగలవు ఎట్లా నీలో ఆత్మఫలములు ఉంటాయంటే కదా ఆయన వాక్యం నీలో ఆయన ప్రేమ కదా అది చూడండి ఇవన్నీ ఉండాలంటే వాక్యం ఉండాలా మనలో సత్యం ఉండాలా కాబట్టి మనం దేవుడు చెప్తుంటూ మీరు నువ్వు ఒకరిని ఒకరు క్షమించుడి కావున ఐదో అధ్యాయం ఒకటో వచ్చినాం ఎపస్సిలు కావున మీరు ప్రియులైన పిల్లల వల్లే పోలి నడుచుకోనుడి ఇది చెయ్యాలా మనం ఆయనని పోలి నడుచుకుంటే నువ్వెందుకు గొనుకుతున్నావు సనుగుతున్నావు ద్వేషము కోపము ఆగము హెచ్చించుకుంటావు కదా కాబట్టి ఈ క్రియలు నీలో నాలో మనలో కనబడితే నువ్వు అబద్ధికుడివే ఖచ్చితంగా నువ్వు మరణం నిలిచి ఉన్నవాడివే ఎందుకంటే వాక్యము దేవుడు ఎప్పుడు మనకి స్పష్టంగానే చెప్తాడు కాబట్టి దేవుడు చెప్తుంది ఏంటంటే ఎఫ్ఎస్సీలకు నాలుగులో ముప్పై వచ్చనంలో దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి కదా రక్షణ బొంది నువ్వు ఎన్ని కనపరిస్తే నిన్ను నన్ను చూస్తే ఆయన దుఃఖపడతాలో నా జనులు నశించిపోతున్నారో లేదా అని ఆయన రక్తంలోకి కడగబడిన నువ్వు కదా ఈరోజు ఆయన ఆత్మ నిన్ను చూస్తే దుఃఖపడుతుందా నిన్ను చూస్తే ఆనందిస్తుందా సంతోషిస్తుందా నీ క్రియలను బట్టి నీ ప్రవర్తన బట్టి నీ నడవడికను బట్టి నీ ఆలోచనలను బట్టి కదా నీ హృదయాన్ని బట్టి కదా నిన్ను బట్టి ఫైనల్ గా ఈ రోజు ఆయన దుఃఖపడుతుండ సంతోషించగలుగుతుందా నిన్ను నువ్వు పరిశీలించుకోవాలా నన్ను నేను పరిశీలించుకోవాలా చూడండి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి ఈ క్రియలు కదా నువ్వు కనబరిస్తే ఏవి నువ్వు అబద్ధాలు ఆడుతూ నేరాలు మోపుతూ ద్వేషిస్తూ కోపం చూపిస్తూ ఇవి చేస్తే ఖచ్చితంగా నిన్ను చూస్తే దుఃఖపడతాడు ప్రభు ఎందుకంటే కదా నా బిడ్డ ఏమైపోతున్నాడు మరణం ఎందు నిలిచి ఉన్నాడు ఎందుకంటే కదా ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు కదా ఈ లోకంలో తల్లిదండ్రులు కూడా బిడ్డల పాపాలు కప్పిపుచ్చుతారు కానీ మన దేవుడు కప్పిపుచ్చాడు అది నువ్వు గ్రహించుకోవాలా దేవుడు కప్పిపుచ్చడు నీ పాపాలను ఈ లోకస్తుల్లో తల్లిదండ్రులు కూడా కప్పిపుచ్చుతారు ఏదైనా కప్పిపుచ్చుతారు కానీ మన దేవుడు కప్పిపొచ్చడు ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు నీలో ఈ క్రియలు ఉంటే నువ్వు ఖచ్చితంగా దోషివే కాబట్టి విమోచన దినము వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారు కాబట్టి ఆయన రాకడే మనకు విమోచన దినము కాబట్టి అప్పటి వరకు ఆయన మనల్ని ముద్రించుకున్నాడు కానీ నువ్వేమైపోయినావు నేనేమైపోతున్నామో మనం ఏమైపోతున్నామో మనల్ని మనం పరిశీలించుకోవాలా మనల్ని మనం పరీక్షించుకోవాలా ఎందుకంటే చూడండి మన దేవుని ఆయన రాకడకు అతి సమీపంగా ఉన్నాం మనం కాబట్టి మనల్ని చూస్తే ప్రభు ఆనందించాల సంతోషించాలంటే ఎప్పుడు ఆయన ఆనందించగలరు సంతోషిస్తాడంటే నువ్వు బహుగా ఫలించినప్పుడే సంతోషిస్తాడు కదా కదా కాబట్టి నువ్వు బహుగా ఫలిస్తే ఆయన ఆనందిస్తాడు నువ్వు బహుగా ఎండిపోతే ఆయన దుఃఖపడతాడు కదా నా నుండి వేరే మీరు ఏమీ ఫలించలేరు ఎందుకంటే మీరంతా అబద్ధానికి జనకుడికి దగ్గరికి వెళ్ళిపోయినారు వాడి తండ్రిగా వాడి బిడ్డలుగా మీరు జీవిస్తున్నారు కదా కాబట్టి మీరు ఎట్లా పలిస్తారు నాలో ఉంటేనే మీకు పలింపు ఆయనతో ఉంటేనే మనకు నిత్య జీవము ఆయనతో ఉంటేనే ఆయనతో సావాసం చేస్తేనే మనకు రక్షణ కదా కాబట్టి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవ ఏసయ్య నీకు వందనాలు ప్రభా నీకు స్థుతులు స్తోత్రముడు ప్రభా అవును ప్రభా నీ వాక్యము గై మేము ఎంత భక్తి కనపరిచినా ప్రభా అది అబద్ధం ప్రభా అది వేషధారణతో కూడిందని చెప్పినా ప్రభా అవును ప్రభా ఒకప్పుడు అజ్ఞానంతో మళ్ళా ఉన్ని ప్రభా కోప్పడము ఓపిక లేకపోవడం ఓర్పు లేకపోవడం సహనం లేకపోవడం ప్రభ ఆయన విమర్శించడం నేరాలు మోపడం కానీ ఎప్పుడైతే నీ యొక్క సత్యాన్ని మేము గ్రహించినామో ప్రభా ఆయన తండ్రి మా హృదయాల్లోకి నిన్ను ఆహ్వానించినామో ప్రభా మీరు మా పాపాలు కప్పిపుచ్చే దేవుడు కానే కాదు ప్రభ కాబట్టి మా పాపాలు చూపించినారు ప్రభ మేము ఒప్పుకున్నాము కానీ మీరు నమ్మదైన దేవుడు కాబట్టే ప్రభ సమస్త పాపాల నుండి మమ్మల్ని ఆయన పవిత్ర పరిచినావు ఈ దినం ప్రభా నీ ప్రేమ మన పరిపూర్ణం అవ్వాలా ప్రభ ఆయన ప్రేమ లేనివాడు మరణం ఎందు నిలిచి ఉంటాడన్నావు ఎందుకంటే ప్రేమ లేకపోతే ఎన్ని క్రియలు కనబడుతున్నాయో చూడండి ప్రభా ఇవన్నీ మలా ఉండొద్దు ప్రభ మేము సహిస్తూ భరిస్తూ నాయన సంతోషిస్తూ ఆనందిస్తూ నాయనా మేము ముందుకు సాగిపోవాలా నీ వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించాలా నాయనా తండ్రి మీరే మాకు సహాయకుడు మీరే నమ్మదగిన దేవుడు ప్రభ ప్రతి మమ్మల్ని స్థిరపరిచే దేవుడు నీవే ప్రతి దుష్టత్వం నుండి కాపాడే దేవుడు ప్రభ నీ రెక్కల నీడలో మమ్మల్ని కప్పుకొని మాకు ఆశ్రయం ఇచ్చే దేవుడు నీవే ప్రభ కాబట్టి అన్ని విషయాల్లో ప్రభ నీ మీద ఆధారపడి నీ సహాయం తీసుకుంటూ నీ మహిమని మేము తీసుకురావాలా మీ మహిమ నాయన నీ ప్రేమ మాలో నుంచి ప్రత్యక్షం ఆ మహిమ మా నుంచి బయటపడాలా ఆ రీతిగా మమ్మల్ని నైనా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని నేను నిన్ను పోలి నడుచుకొని మేము జీవించేలాగానా ప్రభా ఎక్కడ ఈ లోకస్తులాగా జీవించుకుంటాను ఆయన తండ్రి నీ వాక్యము గైకొని నడుచుకొని తగినట్లుగా మేము ముందుకు సాగిపోయేలాగా ఆయన మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తూ నజరేడైన ఎసుక్రీస్తు నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆమెన్ స్తోత్రం ప్రభావ పరిశుద్ధిలో గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతులవుతండి మహిమ స్వరీపగ దేవ కృపమైన నీకే స్థుతులు స్తోత్రమైన గొప్ప దేవ నిన్న నేను నిరంతరం ఏకరీతికున్న గొప్ప దేవుడు వేశాయ్యా నీకు వందల ప్రభావ ఈ ఘర్షణ కాలమంతా ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుకున్నారనైనా మమ్మల్ని సజీవులకు నిలబెట్టుకున్న ప్రభావా దివారత్తులు మమ్మల్ని ఆచి కాపాడి ఈ నూతన దినం మాకు అనుగరించారు మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని అనుగరించారు పత్తి దాంట్లో నుంచి ప్రవాహ దృష్టించి మమ్మల్ని కాపాడిన ప్రభావ మీ కృపల్లో మమ్మల్ని బలపరిచినారు తండీ దాన్ని నీకు వందనాల ప్రభావ నీకే కృతజ్ఞతా సతులు సమస్త ఘనత మహిమా ప్రభావములు మహాతేజస్ మహేశ్వరం ఈ యొక్క యుగంలో నీకే కలుగు కాకాల ఈ యొక్క మధ్య కాలశంలో అయినా మీకు సంధి కోసం అయినా మీకు స్వరమైన గొప్ప దేవ ప్రతి దశలో మిమ్మల్ని మేము ప్రేమించాల ప్రవ ఆయన మిమ్మల్ని పోలి మేము ప్రియమైన పిల్లల్లాగా మేము జీవించాలా గొప్ప దేవ తండ్రి మాలో ఎలాంటి ద్వేషం కానీ కోపంగా ఉండడానికి వీలదు ప్రతి దశలో మేము జాగ్రత్తగా మేము జీవించాలా మార్గాలు పరిశీలించుకొని మీకు మాదిరిగా మేము జీవించాలా ప్రభావ మీలాంటి మనుషులు మీద హృదయాన్ని మాకు మాలో ఇంకేమైనా బలయ్యత ఉంటే చూపించండి ప్రభావ వాటి నుంచి మాకు విడుదల చేయించండి నా దీవ ఐసు ప్రభావాటిని మేము ఒప్పుకోవాలా విడిచిపెట్టాలా మీకు అనుగ్రహం పొందాలా మీ కొరకులు జీవించాల ప్రభావ పరిశుద్ధంగా జీవించాల ప్రభావ ఎందుకంటే మీరు ఎంతో పరిశుద్ధులైనా మేము కూడా ప్రతి దశలు మేము పరిశుద్ధంగా మా చూపుల్లో కానీ తలంపులు కానీ ప్రతి దాంట్లో ప్రవ క్రియల్లో ఒక వాక్యంగా వాక్య విషయంలో కానీ కానీ ప్రభావాత్మయ జీవితంలో కానీ ప్రభావ మనుషులు దేయందు దేవం దేయందు ఓ ప్రవ జ్ఞానం అందు క్షరం మీరు వర్దిలాల ప్రభావ నాలుగు పిల్లర్స్ లాగా క్రైస్తవ జీతం ఉందా రీతిగా ప్రతి దశలో సమస్త ప్రవర్తన మీ వర్దిల్లాల ప్రభావ ఆ రీతి మమ్మల్ని చేయండి మా సేవా జీతం అందరి చేయండి ప్రభావ ఇది చివరి కాలం శ్రమల కాలంలో ఉంటున్నాం ప్రతి క్షణం మేము పరిశుభంగా జీవించాలా జాగ్రత్తగా మిమ్మల్ని పోలు సహాయపడండి మరి విశేషంగా ప్రభావ మీకు నీతి సత్యాన్ని మేము అనేకలకు ధైర్యంగా ప్రకటించాలా ఎంతోమంది నశించిపోతున్న ఈ లోకంలోనైనా వాళ్ళందరినీ ప్రభావ మీ చెంత మీ నడిపించాలా అలాంటి సేవ జీవితంలో నడిపించండి మేము ఉంటుంది శ్రమల కాలం ఈ శ్రమల కాలంలో ఎవరు కూడా ప్రభావ పడిపోకుండా సోలిపోకుండా అయినా ఆ కలవరిసెల్లో మీ చెప్పిన ప్రేమను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రేమ మీరు రుచి ఆ ప్రేమను మేము అనేకలు ప్రకటించాలా సిలువు దగ్గర నడిపించాలా ప్రభావ విశ్వాసం మేము ముందుకు సాగిపోవాలా ఎన్ని సమస్యలు ఇచ్చినా కానీ నేను వచ్చినా కానీ ప్రభావ ధైర్యంగా ప్రభావ మీరే మా ధైర్యం మా విశ్వాసం సమస్త సంపూర్ణత మీరు ఉంది ప్రభావ నైనా మీలు మేము నచ్చుకొని ముందుకు చేయండి ఓ దేవా నా ప్రభావ మేము మీరు ఎంతో పరిశుభ్రమైన గొప్ప దేవుడు ప్రభావం మీ ప్రతి మీ మహమల్లో మేము ప్రవేశించాల ప్రభావ మీ ప్రసరతి మీద మీ మహిమని మేము చూడాల నైనా మీ ముఖాకాంతిని మాపై ప్రకాశింప చేయండి ఆ రీతికి ప్రభావం ఏం తరుదీ పొందాల రీతి మేము తయారు కావాల ప్రభావ మమ్మల్ని మీ వర్షపర్చుకోవడం ప్రభావ నైనా ఈ లోకంలో మాకు మీరు తప్ప ఈ లోకంలో మాకు ఏది అక్కర్లేదు ప్రభావ అయినా మీరు ఒక సమస్యం ఉన్నట్టే ప్రాభ గొప్పదేవ మీరు మా మమ్మల్ని మీ వశం చేసుకుని ప్రభావ నై తండ్రి మా హృదయాలకు మేము ఆహ్వానిస్తున్నాం ప్రభావ మా హృదయాలను శుద్ధీకరించమని ప్రార్థిస్తాం మా హృదయాలను ప్రభావ నైనా ఈసు ప్రభ స్వస్థ మా చూపులు మా తలంపులు మా ఆలోచన సమస్త మీరు స్వస్థపచ్చని ప్రభావ నైనా ఇస్తు ప్రభావ మీలాంటి మనసు మీలాంటి హృదయమ కనుగరించండి మీరు అక్కడ తొలుగుని మీరు సిద్ధపడాలి అనేకుని మీరు సిద్ధపచ్చాలా ఈ యొక్క మంత్లో ప్రభావ అయినా రేపు తన సాయంత్రం అయినా ట్రైబల్ ప్రాంతానికి వెళ్తున్నానుగా ప్రభావ మీ దూతల కాపులు అనుగరించండి మీ నూతమైన ఆత్మ అభిషేకం కనుగించండి మీ మార్గం సలనం చేసి మీ ఆత్మతో నడిపించండి మీ చిత్తాన్ని నడిపించండి ప్రభావ నైనా మీ చిత్తమే చిద్ధించను కాక హాలయ్య ప్రభావ మమ్మల్ని మీ కంట్రోల్ తీసుకోండి టీమందరూ మీరు బలపచ్చిన నూతన కుటుంబాల చోట మీ అగ్నికం చేయండి నైనా వేసే ప్రవా ఉద్యోగ స్థలాలు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా వాటిని కొట్టివేసే సమయానికి నడిపించమని ప్రాద్ష్టమైన ఆటంకాలు కొట్టివేసే ప్రవా దృష్టించి మమ్మల్ని కుటుంబాలు కాపాడండి మీ నవములో మా కుటుంబం మా కుటుంబంలోన్నింటినీ ప్రభావ మీ కప్పం వేసే క్రీస్తునంలో ప్రభావ మీరే కాచి కాపాడు మనందరూ నడిపించే ప్రాంతంలో విశేషమైన అద్భుతాలు ఆశీకాలు జరిగించండి చికట్టి శక్తి మీరు గర్దించండి ప్రవా అయినా ప్రతి ఒక్క ప్రజలు విడుదల పొందాలా చికట్ ఉన్న జనులు మీకు ఆశరికం వెలుగులోకి రావాలే ప్రభావ మీ వేరే తెలియని ఈ లోకంలో ఎంతో మంది ప్రభావ నలుమూలల మీ వార్త ప్రకటించాలా ప్రభావా అనేక ప్రభావం మీ చెంత నడిపించాలా అలాంటి భారాన్ని మాకు అనుగ్రించారు ప్రభావ బట్టి నీకు వందాలు అదే దృక్పథం కలిగి మేము ముందుకు పోవాలా ప్రభావాతి విజయం పొందుకుంటూ మాకు విజయం ఇస్తూ ఎంతగానో బలపరుస్తున్న గొప్ప దేవుడు వేసేయాలి నీకు వందా ప్రభావా ఈ యొక్క మధ్యకాల సమయంలోనైనా మీ వాక్యందో మాతో మాట్లాడడం మూలంలో బలపరిచిన ప్రభావ గొప్ప దేవనతాన్ని ప్రతి దశలు మేము జాగ్రత్తగా జీవించాల మా నోటి మాటల్లో కాని ప్రభావం ఎక్కడ కూడా మీరు చిక్క పడకుండా నైనా ఇస్తే ప్రభావ ప్రతి క్షణం మమ్మల్ని జాగ్రత్తగా ఉన్న మమ్మల్ని కాబట్టి నన్ను మేము జాగ్రత్తగా జీవించాలా పశుద్ధంగా జీవించాలా యార్థంగా జీవించాలా అంటే జీవితం మాకు అందరూ కనిగించండి కేవీ పెం గుర్ణ ప్రదర్శిస్తే అందరూ మీరు ఆశ్రదించండి నూతన అభిషేకం నూతన ధ్యానం చేత నింపని వాళ్ళ సేవ పరిచయం మీరు దీవించశ్రదించండి దృష్టి నుంచి మీరు కాపాడిన అగ్ని కంచు అని ప్రభావం నా దేవన ప్రభావం ఇంకా ఎంతమంది రాలేదు ఆ కుటుంబాలు కూడా మీ దీవించి ఆశ్రయించి మీరు కొరకు శాసన పెట్టుకోండి నా ప్రవణ తండీ అనేక మంది విషయాల ప్రభావ ఈ గ్రూప్లో ప్రభావం ఈ మధ్య కాలసంలో నేను మాకు బయలుపరుస్తున్నారనైనా అనేక పర్యాల నుంచి ఎన్నో విషయాలు మాకు బయలుపరుస్తున్నారనైనా గొప్పదేవా దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను నీకే కృతజ్ఞతలు అర్పించుకోండి మనం రీతిగా ప్రభావ మీరు మాతో మాట్లాడుతున్నారు మళ్ళీ బలపరిస్తున్నారు దాన్ని బట్టి నీకు వందాలు ఇస్తాయ చంద్రశేఖర మంచి ఆర్థం ఇచ్చేయండి అనేక మంది విషయాలు బయలుపరచండి నా తండే ప్రవణ తండ్రి మీరు అక్కడ సంబంధించిన ప్రతి చూచిలు నిర్వహిస్తే కనుక ప్రవేశాన్ని ప్రకటన గ్రంథం ధ్యానిస్తు ప్రభావ అందులో ఆత్మీయ సత్యాలు ప్రభావ గుంపులు నా తను ఏ రీతిగా ఉన్నాయో ప్రభావ అయితే చూపిస్తున్నారు కాబట్టి మేమందరం కలిసి నైనా ప్రకటన గ్రంథం ప్రకటించాలా అనేక చోట్ల అనేక సంఘాల్లో ప్రభావ ఇక ప్రకటన గంగం మేము ప్రకటించాలా వాళ్ళకి ఏ రీతిగా ప్రకటించాలాలో ప్రభావ మాకు జ్ఞానం వివేచం మాకు దయచేయండి సంపూర్ణ మీ జ్ఞానం ఆత్మ సంబంధమైన వివేకమ్మా అనుగించండి ఏ రీతిగా ప్రకటించాలలో ప్రభావ మీ ఆత్మ ప్రేరేపించడం తమ నడిపించండి మారుదన మీరు నుండి ప్రభావ మాట్లాడండి మీ సంబంధమైన వాకుమ కనుగరించండి నా ప్రభావ ఎంతోమందికి సదు అని వాళ్ళు ఉన్న ఎంతోమంది ప్రభావా ఈ రీతికి ప్రభావాన్ని ప్రకటిస్తే వాళ్ళు అర్థం చేసుకుంటూ రావాలంటే జ్ఞానమ్మ అనుగరించండి ప్రభావ ప్రతి దశలో మీరే మాకు సహకార సహకారని మమ్మల్ని బలపచ్చండి మీరు వెంట సూచిలు జరిగించండి వాక్యాన్ని స్థిరపరచండి బలపచ్చండి మమ్మల్ని అందరినీ నడిపించమని ప్రాధిష్టమైన నాన్న చుట్టూ అగ్నికంచేసి నైనా డూటలు మీతోడిన ప్రజర్శన్ వేసిన గద్దాను హలుయ్య ప్రతి ఆటంకాలు కొట్టివేసే ప్రవ నైనా వేసే ప్రవ నతని మీరే కావడం ప్రాధిష్టం మీరు బలపచ్చమని ప్రాధిష్టం అగ్నికంచి వెళ్ళి ఆయన ఆటంకాలు కొట్టి వేయండి ఇద్దరు పిల్లల అగ్ని కంచేసి మీ దూతలు పెట్టండి నూతన అభిషేక నూతన జ్ఞానం చేత నింపి మీకు గొప్ప సాక్షన్ పెట్టుకొని వాళ్ళు భవిష్యత్తు మీ దీవించిన ఉన్నంత స్థితిలో సదులో లేవనెత్తండి బలపచ్చండి మంచి ఆరోగ్యం దండి పర్లోకి జ్ఞానం నుంచి నూతన అభిషేకం దయచేసి మీరు సత్యంలో రావాల ఓ దేవ కేవీపై గ్రూప్లో ఉన్న బ్రదర్స్ యువ కుటుంబాలు పిల్లలు అందరూ బంధువులందరూ సత్యంలో రాక్షణ ప్రణాళికలు ప్రతి కుటుంబాన్ని ప్రభావ రక్షణలు తీసుకొని రావాల ప్రభావా తండ్రి చేసే మీరే మాకు మార్గం చూపించాలి మా కుటుంబాలకు కూడా మేము చెల్లిత మీ ముద్దులోకి తీసుకొని రావాల ప్రభావా ఆ రీతి మా జ్ఞానం అనుగించండి మా రక్త సంబంధాలకు ఏ రీతిగా వాక్యం ప్రకటించాలి మా జ్ఞానం అనుగరించండి ఇంకా ఓ ప్రభావ అనేకులు ప్రభావ లోపల ఒక మంది బయట ఒక మంది ఆ రెండు మందలకు స్వార్థ ప్రకటించాలా రెండు మందలు ఒక మంది కావాలా ప్రభావ మీరు ఆ రీతిగా సమకూర్చాల చదివిన బయలు అన్నింటి మీరు సమకూర్చాల మీ దొడిలోకి మీరు నడిపించాలా అలాంటి ఆత్మీయమైన జ్ఞానం ఒక అనుగించండి మీరే మా ప్రధాన యాజకుడు మీరు మాకు నేర్పించండి మీ అనుభవ జ్ఞానం ఒక అనుగ్రహించి మీ ఆత్మ ద్వారా మీరు ఈ లోకంలో ఎట్లా పరిచయం చేసిందో ప్రభావ పతి దశలోనైనా ఆ రీతి మీ మేము పరిచయం చేయాలా మీ వల్ల మేము బోధించాలా మీ వల్ల మేము సమస్త ప్రవంతంలో ప్రభావ అలాంటి జీవితం మా అందరికీ అనుగరి బలపచ్చండి వాకింగ్ చెప్పండి ఇల్లు పేదలు కూడా మీరు దీవించి ఆశ్రయించి నూతన అభిషేకం దచ్చేసి ప్రతి చోట మీకు ఒకరికి శాసన పెట్టుకుని కుటుంబంలో శాంత సంబంధం చేసి మీకు గొప్ప శాసన పెట్టుకుని స్వస్థలు దచేసి నేను ఆ చిన్న బాబా చోట మీ అగ్నికల్ చేసి పెట్టండి ప్రభు గొప్ప సేవకుడు మీరు తయారు చేయండి అప్పుడే నెట్ల జ్ఞానం దచ్చేయండి ప్రభు నైన్ హారని ఉద్యోగ స్థలంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా కొట్టివేసి ప్రతి దాంట్లో విజయమని గురించి ఈ నామం మేము తెచ్చుకుని రాకలు కొన్ని అందరినీ చెద్దపచ్చుకోమని తొలలో రాన్న ఏసు క్రీస్తు పరిషత్ తండ్రి ఆమెన్ ఆమెన్ పరిశుద్ర భవితండ్రి మీకు సుతుల స్త్రాలు మాన తరగదేవ మహిమ స్వరూపి మీకే వనాలేసయ్యా ఈ ఉదయకాలం నుంచి తర్వాత మొలి కాచి కాపాడానికి మీకు ఎంత వందా ప్రభావ మీకు కృపలు మనోసరాలని జ్ఞాపకం చేసుకుంది మీకు వందలు ఈ యొక్క సాయంత్రం సమయంలో మీ యొక్క తను మళ్ళీ మీ సన్నిధి మనం నడిపించినందుకు మీకు ఎంత వందలు ప్రభావ మీ యొక్క స్వరం విలనా యొక్క వాక్య విధాన అందులో బలపడాలని సేర్పడిన మీకు బదాలైనా అనేక మీ పరిమి మీరు మళ్ళీ హెచ్చరిస్తే బలపరుస్తున్నందుకు మీకు ఎంత వందలు ప్రభావ మళ్ళీ ఇటువంటి బలితాలను చూపించబడి కన్ఫిక్స్ పట్ల సేర్పడింది మీకు కనిక కనికరించమని ప్రార్థిస్తున్నాం కృపగ కలిగిన తండ్రి మళ్ళీ మా కృపలో నడిపించమని ప్రార్థిస్తున్నాం మీ యొక్క మహిమలో మేము ప్రవేశించాల మీ యొక్క ముఖముఖాన్ని మేము చూడాల ప్రభవా అటువంటి చే సేవ జీవితాలు మనం నడిపించి మనం ప్రార్థిస్తున్నాం నేను అడుగు అడుగునే తను మీరు మీ యొక్క కవధలు మాకు అవసరం మీ కావదాలు అనుగ్రహించి నడిపించండి దిష్ట శక్తులతో మేము పోరాడుతున్నా ప్రార్థిస్తున్నాం బట్ మీద మేము విజయం పొందాలి పరిషత్తుగా మీరు పరిషత్తులు కాబట్టి మేము పరిశుభ్రంగా ఉండాలి అటువంటి సేవ జీవితం అందరినీ నడిపించి మనం ప్రార్థిస్తున్నాం ఉంటున్న ఏ రీతిగా మీరు సాక్షిగా జీవించాలి మార్గం చూపించామని ప్రార్థిస్తున్నాం అత్తతో పార్షోధకతో జీవించాలని సహాయపడంలో ప్రార్థిస్తున్నాం ప్రతి అనారోగ్యాన్ని కొట్టి వేయమని ప్రార్థం లేదు మీరు ఇచ్చిన అధికారని వాడుకున్నారని సహాయపడని ప్రార్థిస్తున్నాం దగ్గర సిస్టర్స్ ని వారి కుటుంబీకులు మిడల్లందరినీ ఆశ్రయించండి కాపాడండి అనారోగ్యాల నుంచి మనం భద్రపరచుకొని మీరు ఆకపోతున్నా కలిసికపరచుకోమని ఏసు క్రీస్తున్నాను ప్రార్థిస్తున్నాం తండ్రి మన ప్రభుత్వ ఏసుక్రీస్తుక కృపా సమాధానం నడిపిస్తూ మనందరికీ సడగాలం పడే ఆమెన్